కళ్ళు నూసుకోండి శోతం ఎసు దేవా విశాఖ దేవా అకౌంట్ర దేవా మీకే మీ కృపలో చిన్న గుంపు జ్ఞాపకం చేసుకొని పరిస్థితి నీతి మంత్రుల మా ఉన్నత శక్తి మంత్రులు ఆది సంపడ నీకే శ్రోత్రాలైనా అలలీ ఐదు ఎంత మంచి మాకు సజ్జుడు పెట్టినా సజ్జుడైన దేవానికి శ్రోతం ఆ కలవరిసలో వేసు ప్రభ మా పాపం మా శాప మా మా రోగాన్ని మా చెడు తరఫు మా మా బాధ అంతా మీరు భరించి మూడు దిన తిరిగిరేసి అలా అనాది అని అలానే ఒక మూఢ దీని తీసి మీరు అత్యంత కోసం ప్రభా మా కొన్నేసు ప్రభా మీ సత్తుగా చేసుకున్నాను మీడియాలు చేసుకున్నాం అలాగే నాది నీలాంటి మనిషిని నీలాంటి ప్రేమ జ్ఞానం తెచ్చని ఇప్పుడు విజ్ఞానం ప్రయత్నం చేస్తున్నాం ఆన్లైన్లో రాని వీళ్ళని నడిపించి పది ఆట తొలగించి పరిస్థితి ఆత్మ సహాయం తొలగించి నీ పనులు బుద్ధి జ్ఞానం పవిత్ర బుద్ధి జ్ఞానం కలిగించామని ఆది ఒక మీరు ఉండి నడిపించేమని మీ ఆత్మధరం నడిపించామని మీ సహాయం చేయమని ఇస్తున్న ప్రసమీన్ మీన్ బలమంతా వేనయా నా బలమంతా వేనయా బలమంతా వేనయా నా బలమీ వేనయా అలలు లేచినను తుఫాను యగసి నను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా నా బలమంతా నీవేనయా బలమంతా నీ వేనయా బలమంతా నీ నా బలమంతా నీ వేనయా నా బలమంతా నీ సోలిన వేలలో బలము లేనప్పుడు సోలిన ేలలో బలము లేనపుడు ఆదరించి నడిపావయ్యా ఏహోవా షాబోత్వే నన్ను ఆదరించి నడిపావయ్యా ఏ హోవా షాబోత్వే నా బలమంతా నీవేన బలమీయా బలమంతా వేనయా నా బలమీ వేనయా నా బలమీ వేనయా జీవం నీవేన్యా స్నేహం నివేణ్యా ప్రియుడవు ప్రియూడవు నివేన్యాస్వం నీవేన జీవం నీవేనయా స్నేహం నివేనయ్యా ప్రియుడవువయా సర్వస్వం నా బలమంతా నీవేనయా బలమంతా వేనయా బలమంతా వేనయా నా బలమంతా వేనయా నా బలమంతా వేనయా అలలుయా థ్యాంక్ యూ బ్రదర్ అలలు అలలు వాక్యం చెప్తారు సరే వాక్యం ధ్యానించే ముందు మనం చిన్నగా ప్రార్థన చేసి దేవుని వాక్యంలో ధ్యానిస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ తండ్రి మైమేశ్వరి పెగు దేవ కృపా మేడ నీకు ఈ దేనివంత ప్రభావ మీరు మాకు కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలుగా నిలబెట్టుకున్నారైనా మీరే మాకు సహాయ కలిగి ఉన్నారు ప్రభావ ఇక దీనిని ఎంతో మంది నైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభా దివారాత్రి మమ్మల్ని కాచి కాపాలి ఇక నూతన దినం మాకు అనుగ్రహించారు మంచి వాతావరణం మీరు మాకు అనుగ్రహించారు నీకు అందాలిసయ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న గొప్ప దేవ నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కల్పనగా కాహాలయ నైనా యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ వాక్యమే ధ్యానిస్తుందిగా ప్రభావ మీకు పర్షదాతం నడిపికు అనుగరించండి వాక్యంలోని సత్యం మీ గ్రహించలాగనా మా ఆత్మీ నేతలు చిన్న గొర్రె పిల్లలాగా మమ్మల్ని మెల్లమెల్లగా నడిపించండి మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రించిన మీకు మంసమకు అనుగ్రించండి మీ తలంపులు మీ ధ్యానించి తెలింపు నడిపించి మీ నామను నవ్వి తెచ్చుకోమని ప్రార్థిస్తామేనా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రవా మీరే మహిమనందమని మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్య నడిపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ ఆమెన్లవీయ హబకుకు గ్రంథంలో నుంచి మనం ఒక వాక్యాన్ని మన ధ్యానిద్దాము హబకుకు అనే ప్రవక్త దేవుని మీదట ఆయన ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు ఆయన భారం ఏంది అనే విషయము మనం ఈరోజు మనం అర్థం చేసుకుందాము ఆ భారము ఆయన ఏ రీతిగా అది ఆయన తొలిసివేసింది ఆయన ఎంత వేదంతో ఆయన ప్రార్థన చేసిండు ఆక భయంకరమైన ఆ క్రమలా ఉన్నప్పుడు దేవుని బిడలు శ్రమల పాలవుతున్నప్పుడు ఆయన చూడలేకపోకుండా ఎంతగా దేవునికి ప్రార్థన చేసిండో ఎంతగా ఆయన దేవునికి విన్నపించుకున్నాడు కాబట్టి ఈ చివరి కాలంలో మనము మన ఆత్మీయ జీవితంలో మనము కూడా దేవుని బిడలకే సాధిషం మనం ప్రవక్తలం కానీ వాళ్ళు ఎట్లా మన ప్రభు ఏ రీతిగా మనకు చెప్పిండో అవన్నీ విషయాలు ఆ యొక్క ప్రవక్తలు తన ఆత్మ ప్రేరేపణ చేత ఏ రీతిగా ఆయన నడిపించిండో అదే అదే రీతిగానే మనం కూడా దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడుతూ ఆయన సత్యని మన గ్రహించి ఆయన దగ్గర నుంచి వచ్చిన ఒక వర్తమానాన్ని మనం కనిపెట్టి దేవుని బిడలను మన సిద్ధపరచాలా కాబట్టి ఆ భారం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలా ఇంగ్లీష్ బైబుల్ బాడనని అని ఉంది ఇక్కడ తెలుగు ఏమైందంటే ప్రవక్త యొక్క హబకుకు నద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవుక్తి అంటే దేవుని వాక్యం ఆయన దర్శన రీతిగా దేవుని లిపిస్తున్నాడు అనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ అయితే రెండవ వచ్చంలో మనం చూసినప్పుడు అంటే పత్తి ప్రవక్తకు దర్శన రీతిగా కొంతమంది ప్రవక్తలు దర్శన రీతిగా బయలుపరిచిన దేవుడు కొంతమందికి ఉపమాన రీతిగా మాట్లాడి కొంతమందికి స్వరం ద్వారా మాట్లాడిండు అనేక రకాలుగా ఆయన నానా విధములుగాను నానా సమయంలోనూ ఆయన మనతో పితరులతో మాట్లాడిన దేవుడు విద్వాంతంలోనూ తన కుమారుల ద్వారా ఇప్పుడు మన మాట్లాడుతున్నాడు కాబట్టి అనేక విధాలుగా మనం ఆయన మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం కాబట్టి పత్తిని మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నప్పుడు అది మనం గ్రహించినప్పుడు ఆయన ఏ రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు ఒక దశలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన కొన్ని జవాబు ఇవ్వడు వెంటనే జవాబు ఇవ్వడు ఎందుకంటే ఆ సమయం ఇంకా రాలేదు కాబట్టి జవాబు ఇవ్వడు కానీ ఆ సమయం కొరకు ప్రవక్త గాని దేవుని బిడలు గాని ఏ రీతిగా ఎదురు చూడాలా కాబట్టి మన నిరీక్షణ ఎట్లా ఉండాలా ప్రభు పట్ల మనం ప్రార్థన చేసి ఆగిపోయే ఒక విధానం మనం ఒక మార్గంలో మనం పోతున్నప్పుడు ఒక భారం ప్రభు మనకి ఇచ్చినప్పుడు ఆ భారాన్ని ఆయన ఎట్లా కొనసాగించుకున్నాడు ముఖ్యంగా ఆయన ప్రార్థన చేసిన ఇచ్చి పెట్టలే ఎదురు చూసిడు కనిపెట్టుకున్నాడు ఏ రీతిగా కాబట్టి మనం కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా అక్కడ కనిపెట్టుకోండి అలా ప్రభు కొరకు ఆయన దగ్గర రిలీజ్ అయ్యేంత వరకు మనం మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు ప్రతిదినం మనతో మాట్లాడుతున్నాడు మన ప్రభు కాబట్టి ఇక్కడ ఆ ఆ ప్రవక్త ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది మనం ధ్యాించిన వాక్యం కానీ ఇందులో కొన్ని ముఖ్యమైన వాక్యాలు మనం ధ్యానిస్తాను యువోవా నేను మొరపెట్టినను ఎన్నా నీ వెన్నాళ్ళు ఆలకింపక ఎందుకు అంటే ఆయన ఎంత కాలం నుంచి ఎన్నాళ్ళు అన్నప్పుడు అక్కడ అర్థం చేసుకోవాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ప్రార్థన చేస్తాను ఎన్ నీ వెన్నాళ్ళు అంటే ఎన్ని రోజులు ఎంత కాలం ఆయన ఆలకి ఆల ఆలకింపకొందుకు అంటే వచ్చినక్కడ అంటే ఎన్ని రోజుల ప్రార్థన చేసుకున్నావు ఒక దాని గురించి ఆయన బలాత్కారం జరుగుతున్న నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఎన్ ఎన్నావు అంటే ఈ లోకంలో అంటే ఆ ప్రవక్త దేవుడు చూపించింది ఏం చేస్తుందంటే ఆయన ఆయన చేస్తుంటే దేవుడు కూడా కనిపెట్టుకుంటే ఆ సృష్టిలో అక్కడ ఉన్న ప్రదేశంలో ఆ ప్రాంతంలో ఆయన జీవించే కాలంలో ఎంతో బలాత్కారం జరుగుతుందంట బలాత్కారం అంటే జబర్దస్తి కదా బలాత్కారం అంటే ఆ బలవంతంగా మనుషుల్ని దోచుకోవటం బలవంతులుగా మనుషుల్ని చెరకొని పోవటం బలవంతులుగా మరి వాళ్ళకు లోపరుచుకోవటం అట్లా జరుగుతుంది కానీ నేను నీకు మొరపెట్టినను నువ్వు వాళ్ళ రక్షింపక విన్నావు ఎంత ప్రార్థన చేసినా ప్రభా నీవెందుకు రక్షింపక రక్షించుకున్నావు నువ్వెందుకు నువ్వు చూడకుండా ఉన్నావు అని ప్రవక్త అక్కడ మాట్లాడుతున్నాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు బాధ నువ్వెలా ఊరిక చూచున్నావు ఎక్కడ చూసినానో నాశనము బలత్కారము అగపడుచున్నది అంటే ఎక్కడ చూసినా కానీ బాధ కష్టము అన్ని ఎంత భయంకరంగా నాశనం కనిపిస్తుంది కదా అన్ని కనిపిస్తూ ఉన్నాయి అది జగడములు కలహములు వేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రము నిరకామాయను చూడండి కాబట్టి ఇవి ఎట్లా మనం అర్థం చేసుకుంటున్నాం ఏ రీతిగా ఉన్నప్పుడు మనం చూ వాక్యం ఏ రీతిగా చూడండి నన్ను దోషము చూడనిచ్చున్నావు అని అన్నది అంటే నువ్వు చూస్తున్నావు ఈ లోకంలో ఏం జరగబోతుందో దేవుడు నీకు చూపిస్తున్నాడు కాబట్టి మనం చూస్తున్నాం మనం చూస్తూ మనం ఏం చేయాలా అనే విషయమే మనం ధ్యానించే వాక్యం దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుడు నువ్వు చూపిస్తున్నాడు కానీ అక్కడ ఏం చెప్తున్నా అంటే ఎందుకు నన్ను చూడనిస్తున్నావు ప్రభా అని చెప్తున్నాడు అక్కడ బాధ ఊరక చూస్తున్నావు ఇంత బాధలు పడుతున్నా కానీ ఇంత భయంకరంగా ఉన్నా కానీ నువ్వెందుకు చూస్తున్నావు నాశనం బలాత్కారం అంతగా అంటే ఇవన్నీ దేవుడు ఆ ప్రవక్త ఎందుకు ఆ రీతిగా ప్రభుకు సంబోధిస్తున్నా అంటే ఆయన భారం ఎలాంటిది అనేది విషయము చూడండి ఆయన హృదయములకి వెళ్ళి ఆ వేదన వస్తుంది బయటికి అది చూడలేకపోతుంది ఆయన కానీ దేవుడు కూడా చూడలేకపోతుంది అక్కడ కానీ ఆ కలహములు రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రం నిరోధకమైన కాబట్టి ఇదంతా ఎట్లా జరుగుతుందో ఆ దేవుని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నిరోధకం చేసారు అంటే దాన్ని నిష్ఫలం చేసేసింది అంటే దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి అంత భయంకరంగా జరుగుతుంది ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడు ఇస్రాల్ ప్రజలను చెప్తున్నాడు ఇస్రాయల్ ప్రజల గురించి చెప్తున్నాడు వాళ్ళు ఆ క దేశం ఆ దేశంలో వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు ఏ రీతిగా వాళ్ళు దేవుని ఎందుకు దేవుని నుంచి విడిపోయిన తర్వాత చెర కొని పోయిన తర్వాత వాళ్ళు ఎట్లా వాళ్ళు తెలుగు భాష చేసినప్పుడు దేవుడు ఆ కల్దీళ్ళు అంటే బబులోను కదా కల్దీళ్ళు దేశం అంటే బబులోన్ ఆ దేవు ఆ బబులోని దేశానికి ఎందుకు వాళ్ళని అట్లా చెరకొని చెప్పి ఈయన ఎంతగానో వేదంతోనే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మన ఆత్మీయ అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం ఉంటున్న బబులోనే ఉంటున్నాం మనం పర్వాలేదు కాబట్టి దేవుని ఆత్మ ఏ స్కెల్ ను బబులో తీసుకెళ్ళి కాబట్టి మనం చూసినాం కాబట్టి అక్కడ చెరలో ఉన్న వాళ్ళ దగ్గరికి దేవుని ఆత్మ తీసుకుని వెళ్ళింది కాబట్టి ఇప్పుడు అంతా చెర కొనిపోతుంది అంతా భయంకరంగా ఇదంతా జరుగుతూ భక్తిహీనులు వచ్చి నీతి చుట్టుకొందరు అంటే అంతా రివర్స్ అయిపోతున్నారంట భక్తిహీన్లు భక్తిహీనులు వచ్చి నీతి మంతులు అంటే భక్తిహీనులు అంటే ఎవరు సగం సత్యం సగం అవధులు ఉన్న వాళ్ళు అంటే భక్తి నుంచి హీన దిశలో దిగిపోయిన వాళ్ళు వాళ్ళంతా వచ్చి నీతి మంతులను పట్టుకుంటారు మేము మేము వాళ్ళు స్వనీతిగా జీవిస్తున్నారు ఇది నీతి మంతులుగా జీవిస్తున్నారు కానీ మీ మేము నేను జీవించే విధానమే కరెక్ట్ అని వాళ్ళు ఆర్య చేసి వాళ్ళని పట్టుకుంటున్నారు న్యాయం చెడిపోవచ్చున్నది అన్ని జనులు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి ఇవన్నీ ఆయన ప్రార్థన ఇది ఎట్లా జరుగుతుంది ప్రభావ అని ఆయన వేద్య ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇది మనం ఎట్లా అర్థం ఐదో వచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ అన్య జనుల్లో జరిగినది చూడుడి అన్య జనులు ఏం జరుగుతుందో చూడమంటున్నాడు అక్కడ అన్ని జనుల గురించి ఎందుకు సడన్ గా వాక్యం చెప్తున్నాడు ప్రాభు అన్య జన్లో జరిగినది చూడి ఆలోచించమంటున్నాడు అన్య జనుల్లో చూసినది ఆలోచించమన్నాడు ఒక విధంగా చూస్తే ఒక దశలో అన్నిలు కూడా అట్లా కాబట్టి అట్లా వాళ్ళు అన్ని జను లాగా జీవిస్తున్నారు చేసుకోవాలా బైబుల్లో అన్ని ఒకసారి నువ్వు రక్షణ పొంది నువ్వు మళ్ళా తిరిగి నువ్వు పాపంలో పడిపోతే నువ్వు అన్ని మారిపోతావు నువ్వు అన్నిడుగానే మారిపోతావు కాబట్టి మన అంటూ వాళ్ళ అన్నిలు కదా వాళ్ళకి అచ్చిన బంధువు కాబట్టి ప్రభును స్వీకరించి కూడా అన్నిలు కరెక్టే నువ్వు ప్రభుని స్వీకరించి కూడా అన్ని లాగా అది విధానం కాదు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్ని జరిగినది చూడుడి ఆలోచించుడి కేవలం విస్మయం అంటే కేవలం విస్మయం ఉందనంటే మీరు చూసి ఆశ్చర్యపడండి అన్ని ఏం జరుగుతుంది అన్నప్పుడు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయో ఉన్నది అన్నప్పుడు ఈ ప్రవక్త చేసే ప్రార్థన ఈయన చేసే ప్రతి ఎట్లా చూస్తున్నాను అన్ని జనులకు వాళ్ళకి తేడా లేదు కాబట్టి అన్ని జన్లు చూసానని నేర్చుకోండి ఒక విధంగా అన్ని జనుల లాగా చూసి ఇది నేర్చుకోండి అక్కడ ఇక్కడ ఏం తేడా లేదు అనే విషయము అక్కడ చెప్తున్నాడు అలా జరుగునని చూడండి కేవలం విశ్వాన మందుని మీ దినుమలలో ఒక కార్యము జరిగింతును అంటే మీ దినములు మనం అర్థం చేసుకోవాలా ఆ దినములు ఆయన ప్రవక్త జీవించిన దినములలో ఒక కార్యము జరిగింతును నేను ఒక కార్యం చేస్తానున్నాడు చూడండి ఆయన ఒక కార్యం చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకుందాం ఎలాంటి కార్యం చేస్తుడు అన్నప్పుడు మనం చూస్తాం అక్కడ ఎస్ఐ గ్రంథంలో మనం చూస్తాం అక్కడ యశై గ్రంథంలో ఉంది చూడండి యశై గ్రంథము యశై గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యయనం పద్నాలుగు కాగా నేను మరలి ఈ జన్మ ఏడలో ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమవును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోయిను అంటే వాళ్ళు అంత భయంకరంగా జీవించినారు అక్కడ అంటే పైన మనం చూసినప్పుడు ఈ ఈ ఈ ప్రజలు నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు కానీ వారు చూపు భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకున్నాయి అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నట్టు చూస్తున్నామని అక్కడ అంటే ఈ ఈ ప్రజలు కూడా అక్కడే జీవిస్తున్నారు కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తున్నారంటే అంత జరుగుతున్నా కానీ వాళ్ళు ప్రవక్తకి అర్థం కావట్లేదు ఆయన ప్రార్థన చేస్తున్న వేదంతో ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళు ఎట్లా జీవించినో ఇక్కడ అన్ని జన్ల గురించి ఆలోచించమని ఎందుకు చెప్తున్నాను అప్పుడు అందుకే వాళ్ళకి తేడా లేకుండా జీవించింది ఇస్రాయల్ ప్రజలు పాత నిబంధన కాలంలో అట్లా కాబట్టి కొత్త నిబంధన అప్పుడు ఇస్రాయల్ అనేది ఒకటే కాబట్టి మనము అట్లా జీవించినంత వీల్లేదు అని దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు చూడండి కేవలం విస్మయం ముందుడి మీ దినములలో ఒక కార్యం జరిగించరు అలాగే జరుగునని ఒకడు మీకు తెలియజేసిన మీరు అతని నమ్మకిందురు చూడండి ఎంత దేవుడు ఎన్ని విషయాలు చెప్పినా కానీ వాళ్ళు నమ్మలే దేవుడు ఎంతోమంది ప్రవక్తలను దేవుడు పంపించిండు కానీ ఎంత చేసినా కానీ ఆయన ఎంతగా హెచ్చరించినా కానీ వాళ్ళని నమ్మలే చూడండి ఒకటి మీకు తెలిపినను మీరు అతని నమ్మకం ఎందుకు ఎంత చెప్పినా కానీ నమ్మరు అన్నట్టు అంటే కఠిన రోజులై వాళ్ళు ఆ రీతిగా జీవిస్తున్నప్పుడు చూడండి అందుకు వాళ్ళు ఆ యొక్క కల్జీలు ఆయన అప్పజెప్పినట్టు మనం చూస్తాం వాళ్ళు ఎంత భయంకరంగా వాళ్ళు ఆ కంటే వేగంగా పరిగెత్తడం వాళ్ళ మీద దేవుడు ఇచ్చేసిన అధికారం ఆ జనాలను దేవుని బిడల్ని వాళ్ళకు అధికారంగా ఇచ్చేసింది ఎందుకు ఇచ్చింది వాళ్ళు దేవునికి విరోధంగా తెలుగుబార్తానని చేశారు కాబట్టి ఇవన్నీ జరగాల్సింది అని చెప్పి దేవుడు చెప్తుంది ఆ రీతిగా పన్నెండవచనంలో మళ్ళా ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇవన్నీ ఈ కరిత పుల్లు ఏ రీతిగా వేగంగా పరిగెత్తి వాళ్ళు ఎట్లా పక్షిరాదు ఎట్లా వరిగా వచ్చినట్లు వాళ్ళు పరిగెత్తి వస్తారు చూడండి ఆ రీతిగా వాళ్ళు విస్క్రియలంత విస్తారంగా వాళ్ళు జల్లు పట్టుకుని పోతారు అంట అంటే అంతా చెర అంటే వాళ్ళు అంతా ఆ శత్రుకు అప్పజెప్పబడుతున్నారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి శత్రువుకు దేవుడు అప్ప చెబుతున్నాడు ఇది మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఆ చూస్తున్నాం కానీ ఇక్కడ దేవుడు హవకుకిచ్చిన భారం అనేది ఏంది అనే విషయము మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం యహోవా పైన వచ్చినంలో యహోవా నా దేవా పరిశుద్ధ దేవా ఆది నుండి నువ్వు ఉన్నవాడు కావా మేము మరణం నొందు నొందము యహోవా తీర్పు తీర్చకు నువ్వు నియమించి అన్నావు కాబట్టి మేము చనిపోము మరణం నొందు మేము తీర్పు తీర్చకు వాళ్ళని నువ్వు వారిని నియమించినవు క్రవ ఆశ్రయదు దుర్గమ్మ మమ్మల్ని వారిని పుట్టించుతివి దేవుడే లేపిండు అనే విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాడు కాబట్టి ఎందుకు దేవుడు లేపుతున్నప్పుడు వాళ్ళు అన్నిలాగా జీవించిందో దేవుడు మంచిగా ఆత్మీయమైన విధానంలో దేవుడిని నడిపిస్తే వాళ్ళు అన్నిలాగా జీవించి దేవునికి విరోధంగా తిరుగుబడతానని చేశారు కాబట్టి శత్రుకు వాళ్ళు అప్పచెప్పినట్టు మనం చూస్తాం ఇక్కడ మనం చూస్తే పదమూడవ వచనంలో నీ కను దృష్టి దుష్టమను చూడలేంత నిష్కలంకం అనేది కదా బాధించు చేయు బాధను దృష్టింప జాలవు కదా చూడండి ఆయన కను దృష్టి దుష్టత్వం చూడంత నిష్కా ఆయన పాపాన్ని చూడలేరన్నట్టు కానీ అంత భయంకరమైన పాపం జరుగుతుంది అంటే అని ప్రవక్త చెప్తుంది అయినా కానీ నువ్వు చూడలేకంత నిష్కలంకమైంది కదా నువ్వు చూడలేవు కదా బాధించి వారు చేయ నీవు దృష్టి ఇంపజాలవు కదా కపటలను నీవు చూచి దుర్మార్గులు తమ ఎక్కువ నీ నీటి నాశనం చేయగా నీవు ఎన్ ఎందుకు ఊరుకున్నావు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన విన్నపించుకున్న ఆయన ఫిర్యాదు చేస్తున్న ఒక విధంగా చెప్పాలంటే కంప్లైంట్ చేస్తున్నాడు దేవుడు దగ్గర ఆయన మొర కంప్లైంట్ చేస్తున్నాడు ఎన్నాళ్ళ వరకు ప్రబంధం ఉంటావు అని కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనకు అర్థం దేవుడు ఈ సృష్టిని ఒక ఆయన చెప్తున్నాడు దేవుడు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఆయన ఎందుకు మళ్ళీ రావాలా పాపంలో మనుషులు ఎందుకు పడాలా అవ్వాదాముని అప్పుడే కనుక వాళ్ళు పాపంలో పడుకున్న వాళ్ళు కానీ చూస్తే దేవుడు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఎందుకు ప్రభు రావాల్కి వచ్చింది చూడండి మరొక విషయం అర్థం చెప్తా ఆయన దేవుడు కదా ఆయన గొప్ప దేవుడు అంటే ఆదాము అవ్వని సృష్టించక ముందే పరలోకంలో యుద్ధం జరిగింది ఆ సైతం అక్కడి నుంచి వాడు అయితే పడవేయబడ్డాడు తర్వాత ఆయన ఆదాము అవని ఏదైనా తోటలో అంటే అది ఒక పర్లోక రాజ్యానికి సాధ్యం ఏదైనా తోటలో సృష్టించండు వాడు అక్కడ ఉన్నాడు వాడు ఆ మన ప్రభు కూడా జీవ వృక్షం అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన స్పెషల్ గా ఒక మానవుని తయారు చేసినప్పుడు ఆయనను మహిమపరచాలని ఆయన ద్వారా వాళ్ళ ద్వారా దేవుడు మహిమ పొందాలని వాళ్ళు సృష్టించినట్టు మనం చూస్తాం ఇంకొక విధంగా చెప్పాలంటే ఆ సైతాను తో యుద్ధం చేసిన అక్కడ యుద్ధం చేసి వాడు పడవే కానీ వాడు మజృంభించి పనిచేస్తున్నప్పుడు సైతానికి దేవుడికి వీక్లు కానే కాదు వాడు ఆయన ముందు కానే కాదు వాడు కానీ దేవుడు ఆయన ఆయన లెవెల్ కి సైతాన్ని కానీ దేవుడు ఎందుకు ఆ రీతిగా మనకు అధికారం ఇచ్చిందో మానవుని సృష్టించినప్పుడు వాడి వాడు వాణ్ణి మన ద్వారా వాడు ఓడగొడతాడు మన ద్వారా సైతాన్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు వాళ్ళు కొడటానికి అంటే అంత భయంకరంగా ఆ సైతాన్ పనిచేస్తున్నప్పుడు మనము సైతాన్ మీద యుద్ధం చేసి విజయం పొందుతాం అంట ఆయన బిడలమైన మనం చూడండి ఆయన యుద్ధం చేయడు కానీ మన ద్వారా యుద్ధం చేసి మన మనకి దేవుడు విజంభిస్తాడు ఆ రీతిగా ప్రభు నడిపిస్తాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన ఎందుకు ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు అనే విషయం కాబట్టి సైతాను ఎందుకు వాడు మోసగించడు మనుషులు అన్నప్పుడు వాడు అబద్ధాన్ని ఆశ్రయింపజేసి మనుషులంతా భయంకరంగా మోసగించినట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి అందుకే వాళ్ళు ఇస్రాయిల్ ప్రజలు కూడా మోసపోయిన వాళ్ళై ఆ విగ్రహారంతో దేవునికి విరోధంగా తిరుగుబార్తను చేసినప్పుడు దేవుడు ఒక శత్రు రాజుని తర్వాత వాళ్ళు మళ్ళీ చెర కొని తర్వాత మళ్ళా ఒక ప్రవక్తను ఒక యాజికొని పంపించి దేవుడు తీసుకున్నటం మనం చూస్తున్నాం కానీ ఇక్కడ ఇక్కడ ఒక ఒక విధంగా ఏంటంటే చాలా ఇదిగా ఉంది ఇక్కడ ఏంటంటే ఒక ఒక వింతకరంగా ఉంది ఏంటంటే దేవుడు ఆయన చూస్తున్నాడు పైనుంచి ప్రవక్తకు దేవుడు చూపిస్తున్నాడు తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏం జరుగుతుందో ఈ లోకంలో ఏం జరుగుతుందని ఆయన నాకు ఇష్టాల పదిలు ఎట్లా జీవిస్తున్నారో అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడికి ఆయన కంప్లైంట్ చేస్తున్నాడు ఎందుకు ఊరుకున్నావు కాబట్టి వాడు ఎట్లా మనుషులను పడుతున్నాడు అన్నప్పుడు ఏలిక లేని చేపలతో ప్రాపు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసేటివి అంటే చేప ఏకి చేపలతో అంటే పనికిరా ఏలిక లేనంటే దేనికి పనికిరానని చేపలతోనూ పాపు పురుగులతోనూ మనుషు నీవు మనుషులను సమానులుగా చేస్తే అంటే మనుషులు ఆ రీతిగా చేసిన అంట చేపలతో పోల్చిండు పురుగులతో పోల్చిండు వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు చూడండి వాడు ఉన్నప్పుడు ఎవడు ఖచ్చితంగా అయితే ఇదంతా ఎవరు చూస్తున్నారంటే ప్రవక్త చూస్తున్నాడు దేవుడు చూపిస్తున్నాడు ప్రవక్తకి కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలా ఇవన్నీ మన మన కళ్ళ ముందు ఈ రీతిగా జరుగుతున్నప్పుడు మనం ఎట్లా ఉన్నాం మనం ఏ రీతిగా ఇది అర్థం చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ లోకంలో నాశనము ఎంతో భయంకర అక్కరం అన్యాయం జరుగుతున్నప్పుడు మరి మనం ఎట్లా ఉన్నాం ఈ ప్రవక్త లాగా లేకుంటే నాకెందుకు వచ్చిందని చెప్పి మనం మౌనంగా ఉంటున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలా వాడు ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని జమ చేసుకుంటున్నాడు వాడు వాడు గాలం వేసి మనుషుల్ని ఉరుళ్ళేసి వాడు చిక్కించుకుంటున్నాడు అంటే ఉరి ఉరి ఉరి ఏం చేస్తాడు వాటికి ఉరి కదా ఆ జింకలకి వాడికి ఉరి ముందేలుపు వాళ్ళకి ఉరి వేస్తారు అంటే జంతువులు వేటాడేటప్పుడు వాళ్ళు ఉరిేస్తారు అన్నట్టు అవి వా ఆ ఊరిలో పడాలని చెప్పి వాడు దుష్టుడు చాటున మాటు వేసి వాడు ఏం చేస్తారంటే ఆ ఊరులు వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఊరిలో చెక్కబడతా ఉన్నారు చూడండి ఎందుకంటే ఉరి అక్కడ కనిపించదు కాబట్టి ఆ జంతువులు కనిపించదు ఉరి ఆ ఉరి వాటికి కనిపించదు ఏ రీతిగా ఉన్నప్పుడు అవి పోతూ కానీ అది వాళ్ళు వేసిన సంగతి కూడా ఎందుకంటే ఆ వల ఎట్లుండదంటే నీ కంటికి కూడా కనిపించదండి అది ఎట్ ఎందుకంటే వైట్ కలర్ ఉంటుంది అది ఆ వల నీకు కనిపించదు అది మనుషులు మనం పోతున్నా కానీ అక్కడ వలన మనకు కనిపించదు అంటే వాడు అట్లాగా వేస్తున్నటు వల కానీ ఆ వలను చూడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంట పడిపోతున్నారు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా అది ఆ వల నీకు కనిపించాలంటే సైతాన్ని ఎట్లా మనుషులు పడేస్తున్నాడంటే మనం తెలుసుకోవాలన్న విషయం ప్రభు చెప్తున్నా అక్కడ అంటే అది ఆ బక్కు చూసినాడు ఆయన చూసిండు చూసిండు కానీ ఆయన మౌనంగా ప్రభు చెప్తున్నాడు ఐదో వచ్చిన ఫస్ట్ కంప్లైంట్ చేస్తున్నాడు ఐదో వచ్చిన దేవుడు ఒక ఒక మాట మాట్లాడిడు ఒక వింత చేస్తాను ఒక మీరు ఒక ఒకరు ఆ కార్యం చేసినా కానీ ఎవరు అతను నమ్మరు అని చెప్పిండు తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు హబక్ ద్వారా అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మన ఇంతగా జరుగుతున్నా కానీ ఇటన్నిటిని దాన్ని మొత్తం సమస్తాన్ని నీ పాదాల చెంత ఆయన ఆయన పెట్టిండు ఎవటంటే ఆయన సమస్త మీద విజయం పొంది సమస్త సృష్టి మీద అధికారం పొందుకొని ఆ అధికారం దేవుడు నీకు ఇచ్చిండు నాకు ఇచ్చి మన ఇచ్చిండు కాబట్టి ఆ అధికారాన్ని నీ ద్వారా దేవుడు అవన్నీ మన ద్వారా దేవుడు జరిగిస్తారంట ఎందుకంటే మనకు ఆ అధికారం ప్రభుత్వం ఆయన మరణం ద్వారా కాబట్టి మన ఇచ్చిన అధికారాన్ని మనం ఎట్లా వాడుకుంటాం అనే విషయము మనకి అర్థం చేసుకోరు వాడు ఏం చేస్తుందంటే అనేకుల్ని లాగి వలలేసి చిక్కించుకుంటున్నాడు వాడు తన వలలో వాడిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించినాడు కాబట్టి వాడు వాడు ఏం చేస్తున్నాడంట అనేకుల్ని ఆ వలలోకి లాక్కుంటా ఉన్నాడు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఏ ప్రభు చెప్తాడు మీరు మనుషులు పట్టు జాలరుగా చేస్తానని ప్రభు చెప్పిండు కాబట్టి ఇక్కడ ఏం చెప్తుండే ఇక్కడ వాడు ఊరులేస్తున్నాడు తర్వాత వలలేసి వాడు లాక్కుంటున్నాడు సముద్రంలో వల వేస్తే ఏమవుతుంది అక్కడ చేపలన్నీ పడుతూ ఉంటాయి వాడు ప్రతిరోజు ఆ రీతికి వల వేస్తుంటే ఆ చేపలు పడతా ఉంటే అవి ఏం చేస్తే వాడు కూర్చుకుంటా ఉంటాడు కానీ ఏసులో చెప్పిన శిష్యులతో మాట్లాడం నేను మీ నువ్వు పేతులు చేపలు పడుతున్నావు ఇప్పుడు కానీ నువ్వు అసలైన చేపలు ఇవి కాదు వేరే చేపలు పట్టేది ఉంది ఆ చేపలు నువ్వు పట్టాలని చెప్పి ఆ చేపల మనుషులు పోల్చో పోల్చబడుతున్నా ఇక్కడ చూస్తున్నాం మనం వాక్యంలో కాబట్టి ఆ చేపలను మీరు పట్టాలని చెప్పి మిమ్మల్ని మనుషులు పట్టి దారాలుగా చేస్తానని దేవుడు ఆ రీతిగా చేసిన వాళ్ళు అనేక దేవుని చెందుతో నడిపించిండు ఆ సముద్రం అంటే గొప్ప జనం కదా అన్ని సత్య స్వరాజ జంతువులు ఆ సముద్రంలో అన్నింటిని పట్టాలా మీరు చాపలు పడుతున్నారు కానీ అసలైన చేపలు ఇవి కాదు వేరేవి పట్టాలని చెప్పి దేవుడు వాళ్ళు ఆ రీతిగా ఏర్పరచుకున్నట్టు మనం చూస్తాం ఈ రోజు కూడా మనం ఆ రీతిగానే మనం ప్రభు ఏర్పరచుకున్నాడు కానీ ఏమో ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రవక్త చూస్తున్నాడు వాడు ఎంతగా పనిచేస్తున్నాడు అనే విషయం సైతానుడు ఎట్లా మనుషులు లాగి వల వేసుకొని జమ చేస్తున్నాడు వాడు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా వాడు మనకంటే ఫాస్ట్ గా పనిచేస్తున్నాడు వాడు ఎంత కుక్తిగా వాడు పనిచేస్తున్నాడు వాడి కుజుక్తి అంటే చాలా హుషారండి కుజుక్తి కూడా పనిచేస్తున్నాడు కానీ మనం ఆ రీతిగా ఉన్నామా వాడి కుజుక్తిలో మనం పడకుండా మనం ఎంత అలర్ట్గా ఉండాలా సమస్తమ దేవుడు మనకి అన్ని చూపించినప్పుడు ఆ విధానాలు మనం చూపించినప్పుడు వాడు వరలు వాడి నుంచి మనుషుల్ని గొప్ప జనాన్ని మనం వాడు జమ చేసుకుంటూ ఉంటే మరి మనమేం చేస్తున్నాం మనమేం చేయాల వాడిని అడ్డగించాలి కదా వాడు ఖచ్చితంగా మనం అడ్డగించాల ఎందుకంటే వాడు ఆ రీతిగా మనుషులు వల వేసి వాక్కు పోతుంటే మరి మనం ఏం చేస్తున్నాం మనం అడ్డగించాలా వాడిని ఆ రీతిగా అడ్డగించినప్పుడే వాడి నుంచి మనం గొప్ప జనం కాపాడబడతాం కాబట్టి ఇక్కడ ఉంది కీర్తన గంధంలో చూడండి వాళ్ళ విధానాలు చూస్తుంటే వాళ్ళ వాళ్ళు ఏ రీతిగా చెర చెరకునిపోతున్నారు ఏ రీతిగా భయంకరంగా వాళ్ళు గొప్ప జనం అంతా భయంకరంగా హింసింపబడుతున్నారు అంత భయంకరంగా ఉన్నారు కానీ కానీ ఇక్కడ ప్రవక్త ఆ రీతిగా అవి చూడగలుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు మనం మనం మనం ఆ రీతిగా చూడాలా అనే విషయం ఇక్కడ మనం భావిద కీర్తనలో నుంచి మనం ఒక వాక్యం చూస్తున్నాము అది ఏ రీతిగా మనం అది మన ధ్యాని మనం అర్థం చేసుకోవాలని విషయం కీర్తన కన్నాం డెబ్బై అధ్యాయం పదిహేడు వచ్చినంలో నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గుచ్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను చూడండి దేవుని పరిశుద్ధ స్థలం నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి కాబట్టి అర్థం చేసుకోవాలా పరిశుద్ధ స్థలం ఎక్కడుంది పరిశుద్ధ స్థలం ఎక్కడుంది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా మన హృదయమే పరిశుధ స్థలం ఏ పరిశుద్ధుడు ఆయనే మందిరం కాబట్టి ఆయన ఆయన ఒక యాదకుడు ఒక దేవుని బిడలు ఏం చేస్తారంటే పరిశుద్ధ స్థలంలో పోయి ఏం చేస్తారంట వారి అంత ముందు గుర్చి వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేది ఇది భారం అంటే వాళ్ళు ఎందుకు ఆ రీతిగా వాళ్ళు నశించిపోతున్నారు ఎందుకు ఆ రీతి వాళ్ళు మనం వెళ్ళి ఏం చేయాలంట ఆయన పరిశుద్ధ స్థలంలో పోయి అంటే మన ప్రభువే పరిశుద్ధుడు కదా ఆయన ఉన్నత స్థలంలో నివసించేవాడు మన హృదయంలో నివసిస్తాడు కాబట్టి ఆయన ఆ పరిశుద్ధ స్థలంలో పోయి ఏం చేయాలంట వారి అంతమును గురించి ధ్యానించే వరకు వారంటే ఎవరు గొప్ప వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను చూడండి ఆయాసకరం ఏంటి ఆయాస అంటే ఏంటి అది ఒక అనారోగ్యమే కదా ఆయాసం అన్నప్పుడు ఒక అనారోగ్యమే అంటే అది ధ్యానించేంత వరకు నాకు ఆయాసంగా ఉంది నాకు ఇది పోతలేదు ఈ వేదన పడుతుంది నాకు ఇది పో ఇది అది ధ్యానించినాకనే అది నాకు వేదన పోతుంది కాబట్టి ప్రవక్త ఒక భారం కూడా అదే ఆయన అదే వేదన పడుతున్నాడు ఆయన ధ్యానించింది ఆ రీతిగా ధ్యానించింది కాబట్టి అవన్నీ దేవుడు చూపించినప్పుడు మళ్ళీ దేవుడిని అడిగితే ఆయన జవాబు ఇవ్వలే కొంతకాలం ఈ జవాబు ఇవ్వలే కాబట్టి అది ధ్యానించేంత అంటే నువ్వు ధ్యానించాలా అది ఏందో నువ్వు తెలుసుకోవాలా నువ్వు తెలుసుకున్నంత వరకు ఆయన నీతో నీకు అవన్నీ బయలుపరుస్తాడు నువ్వు అది సంపూర్ణంగా అది గ్రహించినప్పుడు అప్పుడు దేవుడు నీతో మాట్టినప్పుడప్పుడు నువ్వు అనేకమైన విషయాలు నువ్వు అనేకులు ప్రకటిస్తూ అంటే ప్రతిరోజు మనం ధ్యానించాలి కదా ఎప్పుడు ఒక రోజు ధ్యానించేది కాదు కాబట్టి ప్రతిరోజు పరిశుద్ధ స్థలం అంటే నువ్వు ఆయన నామం ఉన్న ప్రార్థన చేస్తావు అదే పరిశుద్ధ స్థలం ఆ పరిశుద్ధ స్థలంలో ఆయన కలుసుకుంటాడు మన ప్రభు మనల్ని కలుసుకుంటాడు ఆ పరిశుద్ధ స్థలంలో మనం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే ను ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటే ఆయన సన్నిధి ఆయన ఆయన వెలుగు ఆయన మహిమ దిగుతూ ఉంటుంది అదే పరిశుద్ధ స్థలం ఆయన ఎక్కడుంటే అక్కడ పరిద్ధ స్థలం కదా నువ్వు ఆయన నామం బట్టి ప్రార్థన చేస్తే ఆయన దిగి వస్తాడు మన మధ్యలోకి అది పరిశుద్ధ స్థలంలో అప్పుడు ను ధ్యానిస్తుంటే దేవుడు నీకు అవన్నీ చూపిస్తాడు కాబట్టి ప్రవక్త ఆ రీతిగా చూపించింది చూడండి ఆయన పరిశుద్ధ స్థలంలో పోయి ధ్యానించే వరకు నాకు ఆ సంగతి ఆయాసకరంగా ఉండే చూడండి ఆయాసకరంగా ఉంటే ఆయన ఎంత వేదాలుగా చెప్తున్నాడు అంటే ఈ ఆ బక్కు ఆ ప్రార్థన అట్లనే ఉంది కదా ఆయన ప్రార్థన చేస్తున్నాడు కానీ అంత వేదన కలిగిస్తుంది ఆయనకి అయితే చూడండి ఈ విధానాలన్నీ మనకి దేవుడు ఆ ఆ విషయాలు మనం ప్రకటి చూపించడు మనం ప్రభు కాబట్టి పౌలు ఆ విషయం కూడా అక్కడ చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం మోసం ఎట్లా అంటే భయంకరంగా వస్తుంది మనుషుల రకరకాలమైన మనుషుల ద్వారా కూడా నీకు మోసం వస్తూ ఉంటారు కాబట్టి మనం మోసపోయే వాళ్ళం కాదు అందుకే యహోన్ పత్రికలో ప్రభు చెప్తాడు యహోన్ భక్తులు చెప్తాడు మిమ్మల్ని మోసపరచే వాళ్ళని బట్టి నేను ఈ సంగతి మీకు రాయట్లేదు కానీ ఏది కూడా ఏ సత్యము అబద్ధం కాదని మీరు నమ్మునట్లు మీకు రాస్తున్నట్లేదు కాబట్టి ఏది సత్యమో ఏది అబద్ధమో మీరు తెలుసుకుంటారు అయినా కానీ మీకు ఎందుకు రాస్తున్నంటే మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గొప్ప జనం మోసపోయినారు కాబట్టి దేవుడు ఈరోజు మనకి దేవుడ అవక్కు లాగా మనకు మాట్లాడుతున్నప్పుడు మనం ధ్యానించాలంట ఆ సంగతి అది ఏంటి ప్రభా అనేది మనం ధ్యానించాలంట ఆ రెండో అధ్యాయంలో ఉంటుంది హావకు గ్రామం రెండో అధ్యాయంలో అండ్ అక్కడ ఆచరిస్తున్న ప్రభు దాని గురించి అయితే ఇక్కడ దశలో పత్రిక రెండో దశలోనిక రెండో ఐదులో నేను ఇంకా మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం పౌలు అక్క అక్కడ దశలోనిక సంఘం అక్కడ నేను ఇంకా మీ యొద్ద ఆయన అక్కడ ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ప్రతి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా ప్రతి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే మన మోసపోవు ఎప్పుడైతే మన వాక్యము మన హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నెమరు చేసుకోమో మనం ఖచ్చితంగా మోసపోతాం కాబట్టి ఆ మోసం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు మనం అవకాశం ఉంటుంది ఎందుకంటే అది కాబట్టి అవగాదములు కూడా అంతే కదా దేవుడు చెప్పిండు ఈ తోట మధ్యలో ఆ చెట్ల ఫలంలో అన్ని మీరు తోట మధ్యలో ఒక చెట్టు దాని ఫలం మీరు చెప్పిండు అది ఆజ్ఞాన అది చెప్పినప్పుడు వాళ్ళ జ్ఞాపకం పెట్టుకోవాలి కానీ సైతాను వచ్చి ఆ వాడు కీర్తి ద్వారా మోసగించినప్పుడు ఆ ఆ చెప్పిన ఒక వాక్యము ఆయన చెప్పిన ఒక మాట మర్చిపోయినప్పుడు వాళ్ళు ఆ పండు ఆ పండు తింటున్న తర్వాత పాపంలో పడిపోతాం మనం చూస్తాం చూడండి పాపం ఎట్లా వస్తుందంటే చూడండి మనం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటుందో ఎప్పుడైతే దేవుని వాక్యం మనం ఇచ్చి అప్పుడు పాపం ఆటోమేటిక్ గా వాక్యం నీలో ఉంటే పాపం నీ దగ్గరికి రాదు నువ్వు మోసపోవు అనే విషయం చెప్తున్నావు కానీ గొప్ప జనం అంతా మోసపోయింది కాబట్టి దేవుడు మనకి చూపిస్తున్న రీతిగా అది మనం అది ధ్యానించాలంట అది మనకు రిలీజ్ అయినంత వరకు మనం అది తెలుసుకునేంత వరకు మనం విడిచిపెట్టడానికి వీలేదు అని విషయం అక్కడ చూడండి ఏముంది అదే రెండో అధ్యాయంలో నాలుగవ చిన్నంలో ఏది దేవుడు ఏది పూజింపబడినో దాని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే తాను దేవుడినని తాను కనపరుచుకొనచ్చు దేవుని ఆలయంలో కూర్చుండును చూడండి వాడు వాడు హెచ్చించుకుంటున్నాడు ఇక్కడ హబక్కు గ్రామంలో కూడా చూస్తున్నాం మరి ఎక్కడ ఇక్కడ కూడా ఉంది అక్కడ వాడు వాటికి బలులు అర్పిస్తున్నట్ట చూడండి పలహారం వచ్చినంలో కావున వల వలన మంచి భాగములు భాగములు పుష్టినిచ్చే భోజనములు తమ కలుగుతున్న వాని వాడు తన వాళ్లకు బలు అర్పిస్తున్నాడు తన ఊరులకు ధూపము వేయించినాడు చూడండి వాడు ఊరుకు ధూపం వేస్తున్నాడు వాడు ఉరులకి వాళ్ళ వాళ్ళకు వాడు ఉళ్ళుకి వాడు ధూపం వేస్తున్నాడు వాడు ఆ రీతిగా బలు అర్పిస్తున్నాడు అంటే మనం అర్థం చేసుకోడు ఎంత భయంకరంగా మనుషులను దేవు దేవుడు ఆ రీతిగా చేస్తున్నాడు మనుషులను అప్పజెప్తున్నాడు అక్కడ వాళ్ళకి అవి ఎందుకు అప్పజెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా వాళ్ళ దేవునికి విరోధంగా తిరుగుబడతానని చేశారు కాబట్టి సైతానికి దేవుడు అప్పజెపుతున్నాడు కాబట్టి వాళ్ళకి తెలిసినప్పుడు అది వాళ్ళకు నువ్వు కనివిప్పుగలగాలి అందుకే కదా ప్రవక్తలు దేవుళ్ళు లేదుంది వాళ్ళు ఆ రీతిగా పోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే హక్కుకు ఏం చేసిందంటే దేవుడి దగ్గర కనిపెట్టుకున్నాడు ఆయన చలవిచ్చేంత వరకు కాబట్టి మనం కూడా ప్రార్థనలో మనకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మనకు బయలుపరిచినప్పుడు అవి తీసుకు మనుషులు ప్రకటించాలా అనే విషయం రెండో రెండో అధ్యాయంలో ఉంటుంది కానీ ఇక్కడ ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాడు ఆ రీతిగా వాడు భయంకరంగా మనుషుల్ని దేవుడిలాగా పూజింపబడుతుడు వాళ్ళని అందరూ ఆ దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుండంటే మనం అర్థం చేసుకోవాలా ఆత్మీయంగా అంటే మందిరం అంటే మన హృదయమే మందిరం కదా కాబట్టి మన హృదయంలో వచ్చి వాడు కూర్చుంటే ఎట్లుంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని వాళ్ళు ఏం చేశారంట దేవుడికి వల్సిన స్థానాన్ని వాళ్ళు ఏం చేశారు సైతానికి ఇచ్చారు అంటే వాడు వాళ్ళు ఆహ్వానించినట్టే కదా వాళ్ళు ఆహ్వానించినట్టే కాబట్టి ఇక్కడ వాడు దేవుడిలాగా వాడు మనుషుల్ని ఎంత భయంకరంగా ఉంది వాక్యం చాలా కష్టతరమైన వాక్యం ఇది చూడండి ఎవరికైనా చెప్తే అంటారు దేవుని మందుల సైతాన్ని ఎట్లా ఉంటుంది అంటారు ఏది దేవుడు అనబడనో ఏది పూజించదవునో దాని అంతటిని ఎదిరించచ్చు దానికంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకునొనచ్చు తాను దేవుడిని తాను కనపరుచుకునొచ్చు దేవని ఆలలో కూర్చున్నను కనుక ఏ విధము చేతనే ఏ విధముగానైనాను ఎవరన్నా మిమ్మల్ని మోసపరుచుకున్నా మోసపరచనీయ కొడి అనడు అంటే ఏ విధముగా సరే వాడు మోసగిస్తాడు అనే విషయము అక్కడ చెప్పబడుతుంది కాబట్టి మోసం ఎట్లా వస్తుంది అది మనం ప్రతి క్షణం మనం జాగ్రత్తగా అనే విషయం ఇక్కడ మనకు చెప్పబడుతుంది అయితే ఆరో వచనంలో కాగా తన సొంత కాలం మందు బయలుపరచబడవలని వాడిని అడ్డగించిన అది మీరు ఎరుగుదురు కాబట్టి వారి ఆ కాలమందు మందు బయలుపరచబడ వాళ్ళందు వాళ్ళని అది మీరు ఎరుగుదురు అన్నప్పుడు మీరు తెలుసుకుంటారంట చూడండి ఆత్మీయుగం అర్థం చేసుకోవాలా ఆత కాలంలో మిఖాయిల దూత ఉండే యుద్ధాలు చేసే దూత గాబ్రేల దూత ధాన్యల దగ్గరికి వచ్చినప్పుడు ఆ మికాయల దూత ఏం చేసింది సాయం చేసేయండి ఎందుకంటే సైతాన్ ధాన్యాలు ప్రార్థనకి ఆటంకంగా ఉన్నాడు ప్రార్థన చేస్తే ఆ జవాబు ఆ గాబ్రేల దూత తీసుకొని వస్తుంటే సైతాను అడ్డగించినప్పుడు మిఖాయిల దూత వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి వాడిని గెలిచి ఆ దూతను ఆ గాబ్రేల దూతను విడిపించినట్టు చూస్తాం మనం కాబట్టి చూడండి తన ప్రజలు ప్రార్థన చేస్తున్నప్పుడు వాడికి ఆ ఆ ప్రార్థనకి జవాబు రాకుండా అడ్డగిస్తున్న వాడు ఆత నిబంధన కాలంలో ఎంత భయంకరంగా అడ్డగించినప్పుడు దూతలు ఓ యుద్ధాలు చేస్తుంది కానీ మన ఆత్మీయంగా అర్థం చేసుకోవాల కొత్త నిబంధన కాలంలో మనమే దూతలు మనము ఆ సైతాను ఆ అనుచరులు సైతాన్ శక్తులను మనం ఏం చేయాలంటే మనం అడ్డుకొని గొప్ప జనాన్ని అందరూ మనం దేవుని వైపున అర్పించాల అది హబకు హబకు ఆ రీతిగా చెప్తున్నప్పుడు మనం మన భారం ఏంటంటే గొప్ప జనం అంతా శ్రమలపాలవుతున్నప్పుడు సైతాన్ బంధకాలు ఉన్నప్పుడు వారి పక్షంగా మనకు చేసి వాళ్ళు విడిపించాలా అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి ఆ రీతిగా మనం ఉన్నప్పుడే మనం ఇలాంటి సేవలో మనం ముందుకు పోగలం అయితే ఇక్కడ ఉంది వాక్యం చూడండి పదిహేడు వచ్చినంలో ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వాడు ఏ రీతిగా ఉన్నాడో అనే విషయము అక్కడ చూస్తున్నప్పుడు రెండో రెండో వచ్చినంలో రెండో వచ్చినంలో కాగా వాడు తన సొంతకాలం మందు బయలుపడవాలని వాడిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు చూడండి కాబట్టి మీరు తెలుసుకోవాలా అని అక్కడ కాబట్టి మనం తెలుసుకోవాలా ఏది అడ్డగిస్తుంది సైతాను మనుషులు ఎట్లా అడ్డగిస్తున్నాడో మనం తెలుసుకోవాలంట అట్ట తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి ఆయన పరిశుభ్ర స్థలంలో పోయి ధ్యానించినప్పుడే ఆయన్ను సంపూర్ణంగా మనం సమర్పించుకొని మన ధ్యానించినప్పుడే అది ఏందనేది మనకు బయలుపరచబడుతుంది అని చెప్తుంది ఇక్కడ అడ్డగించిన ఏదో అది మీరు ఎరుగుదురు కాబట్టి మికాయల దూత ఆ ఏ రీతిగా ఆ సైతం మీద ఆ గాబ్యల దూతని విడిపించినప్పుడు ఆ దూత పోయి వర్తమానం చెప్పినప్పుడు ధాన్యాలు ఎంతగానో సంతోషిస్తాడు కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలా దేవుని ఆ సత్యము మన ద్వారా దేవుడు బయలుపరుస్తున్నప్పుడు అది అది మనుషులకి పోవాలా మనము పోయి ప్రకటించాలా అన్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఇస్తున్నప్పుడు వాటన్నిటి మనం అడ్డుకోవాలా మనం మిక్కాయిల దూత లేడు ఇప్పుడు కాబట్టి మనమే మిక్కయల దూతలాగా గొప్ప జనాన్ని అందరినీ ఆయన సన్నిధికి నడిపించాలా ఆ సైతాన్ బంధకాల నుంచి అయితే ఇక ఈయన కార్థన ఎట్లుందంటే వా పదిహేడవ వచ్చినంలో అవకు గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడవ వాడు ఎల్లప్పుడూ తన వలల నుండి దిమ్మరించుచున్న వలన ఎప్పటికీ వాడు జనములను హతము చేయిచున్న వలన అంటే ఎప్పుడు ఎట్లా జరగాల ప్రాభ అని నేను ప్రార్థన చేస్తున్నా అక్కడ ఇవి ఇంత భయంకరంగా వాడు అన్యాయంగా మనుషుల్ని ఈ రీతిగా చేస్తున్నాడు ఈ రీతిగా చేస్తున్నాడు కానీ ఎప్పుడు అట్టనే ఉండాలా ప్రభావా అని ఏం చేస్తున్నట్ట ఆయన ప్రార్థన చేస్తున్నట్ట ఇప్పుడు మనం మనం అర్థం చేసుకోవాలా చూడండి సైతాన బంధకాల్లో ఎప్పుడు వాళ్ళు అట్టనే ఉండాలన్నా వాళ్ళు ఎంత భయంకరమైన రోగాలతో వాళ్ళు బాధపడాలన్నా వాళ్ళకి ఎవరు వినిపించాలా ఎవరు వాళ్ళకి ఉపశమనం కల్పించాలంటే ప్రభువు మనల్ని నడిపిస్తున్నాడు ఆ రీతిగా ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఆయన సంపూర్ణంగా సమర్పించుకునే వాళ్ళందరినీ ద్వారా దేవుడు ఆ గొప్ప జనాన్ని వాళ్ళందరినీ విడిపిస్తాడు రోగాల నుంచి కష్టాల నుంచి వెళ్ళి ప్రార్థనలు చేస్తే అక్కడ పోయి వాళ్ళకి దేవుని వాక్యం ప్రకటిస్తే వాళ్ళంతా దాని నుంచి వెళ్ళలు ఉంటారు ఆ వలలో నుంచి వాళ్ళు బయటకు ఆ వలను మనం తెంపివేస్తూ ఉంటారు చూడండి కాబట్టి వాడు వాళ్ళంతా భయంకరంగా వాడు పోయి వల ఏం చేస్తుంది ప్రభు మీరు నువ్వు చూస్తే ఎట్లా ఉన్న ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు దేవుడు ఆ రీతిగా అన్నప్పుడు ఆయన మనకు అర్థం కాదు కాబట్టి రెండో అధ్యాయంలో ఆయన సెలవిస్తుంది అక్కడ దేవుడు మాట్లాడుతుంది అక్కడ రెండో అధ్యాయంలో చూడండి ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదము విషయమై నేనేమి చెప్పదనో చూసినకై నేను నా కావలి స్థలం మీద గోపురం మీదను కనిపెట్టుకొని ఉందననుకునగా చూడండి ఆయన ఏం మాట్లాడుతుడు ఆయన నాకు ఏం చెప్తాడో నేను నా వాదం అంటే నేను ఏం చెప్పిన దానికి ఏం సెలవిస్తాడో చూసిన నేను నా కావలి స్థలం మీదనో గోపురం మీదనో కనిపెట్టుకుని ఉన్నాను అనగా కాబట్టి కావలి స్థలం మీద కావలి గోపురం మీద ఆయన ఉన్నాడు కాబట్టి కావలి వాళ్ళు అనేది వాక్యం మనం చూసిన కొంతకాలం కాబట్టి ప్రతి కావలి వాళ్ళు కావలి అంటే వాచ్మెన్ ఎప్పుడు కూడా వాచ్ చేసేవాడు ఎప్పుడు ఆ కావలి గోపురం మీద ఆ గోపురం మీద నిలబడి పట్టణం మీదకి ఏం రాబోతుందో చూసేవాడు కావలివాడు కాబట్టి ఈ ప్రవక్త ఎక్కడుండే కావలి గోపురం మీద ఉన్నాడు ఇదంతా అక్కడుండి ప్రార్థన చేస్తున్నా ఆయన ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన కనిపిస్తుంది లోకంలో ఏం జరగబోతుందో అన్ని కనిపిస్తుంటే అప్పుడు ఆయన చూసి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన వినక్కించుకుంటున్నాడు అంటే చూడండి దేవుడు అంతేపు కావలి గోపురం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో పెట్టాడు నువ్వు పైన ఉన్నవాడు ఆయనతో పాటు ఉన్నవాడు కాబట్టి నీకు సమస్య నువ్వు అర్థం చేసుకోగలవు కాబట్టి నీ పై నుంచి చూసినప్పుడు కింద చూస్తే నీకు సమస్య అన్ని తేటగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆయన చూసింది ఆ రీతిగా కాబట్టి ఉన్నత స్థితిలో మనం ఆ రీతిగా ప్రభు మనం నిలబెట్టినప్పుడు అవన్నీ చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం వాడు ఎల్లకాలం వాడు ఆ రీతిగానే వలలు వేసుకొని వాళ్ళు పట్టబాల్సిందేరా అన్నప్పుడు మనం అదేం చేసుకొని వాళ్ళని విడిపించాలా కాబట్టి అది నేరవేరే టైం దగ్గరలో ఉంది కాబట్టి ఆల్రెడీ ఆ రీతిగా మనం అది జరుగుతోంది కాబట్టి మనం గొప్ప జనాన్ని అనే విషయం చెప్తారు కాబట్టి మనం మటుకు కావలే గొప్ప మనం ఉండాలా కాబట్టి అక్కడి నుంచి మనం మనం ఉన్నప్పుడే మనకు అవన్నీ బయలుపరచబడుతుంటాయి అది బయలుపరచబడినప్పుడు మనం ఏం చేస్తామంటా అక్కడే ఉంటామా ఆయన పని మనం చేసి వస్తుంటాం ఆయనతో పాటు మళ్ళా తిరిగి వెళ్తూ ఉంటాం ఆ కావులు గోపురం మీదకి ఆయన సంధిలో పోతూ ఉంటాం ఆయన అక్కడ ధ్యానిస్తూ ఉంటాం ఆయన పరిశుభ్ర స్థలంలో మనం ప్రభుతో పాటు అక్కడ ఉంటాము ఆయన చెప్పిన ఆ వాక్యము ఈ లోకంలో ఎట్లా ఏంది ఏం జరగబోతున్న ప్రభావ ఏ రీతిగా ఉన్నారా ప్రభావ మేము ఎట్లా మేము ప్రకటించాలా ప్రభావం అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు ఆయన నువ్వు బయలుపు వచ్చినప్పుడు నువ్వు ప్రకటించి మళ్ళీ వచ్చి ప్రకటిస్తూ మళ్ళీ తిరిగి ఆయన సన్నిధికి వెళ్ళిపోతూ ఉంటావు కాబట్టి ఇక్కడ అదే రోంది ఇక్కడ యహోవా నాకు ఇలాగే చదువువాడు పరిగెత్తు చదవ వీలవునట్లు నీవు ఆ దర్శన విషయము పాలక మీద స్పష్టంగా రాయము అంటే పరిగెత్తేవాడు చదవ వీలదినట్లు పరిగెత్తేవాడు చదవాలంట పరిగెత్తేవాడు చదువుతాడా పరిగెత్త ఉంటే వాడు ఏమైనా చదువుతాడా చదవడవాడు పరిగెత్తేవాడు ఎప్పుడు కూడా ఒక క్షణం ఆగి నిధాని చూసిన వాడే గ్రహించినాడు కానీ పరిగెత్తేవాడు ఎట్లా చదువుతాడు కాబట్టి ఈ లోకం అంతా పరిగెత్తిపోతుంది ఎక్కడి ఒక క్షణం ఆయన స్వరం వింటానికి కూడా ఓపిక టైం లేదు మనుషులకి పరిగెత్తిపోతున్నాడు కానీ ఆయన చెప్తున్నాడు పరిగెత్తేవాడు కూడా చదవ వీలైనట్లు దర్శన విషయము పలక మీద స్పష్టంగా రాయము అంటే క్లియర్గా రాయము అంటే పరిగెత్తేవాడు కూడా వాడు చదవాలా ఆశ్చర్యం కదా పరిగెత్త పరిగెత్త ముక్కు ఇవ్వడం చదవగాడ చదవలేదు కాబట్టి ఆగినప్పుడే నిదానం చూసినప్పుడే చదవగలడు కాబట్టి ఈ లోకం అంతా ఆరితిగా ఉంది కాబట్టి మన చే ఏంటంటే అంటే నీకు ఓపీ చేసుకొని నువ్వు కూడా వారితో పాటు వాళ్ళు నువ్వు వెంబడించాలా అంటే వెంబడించినప్పుడే వాడు అది వీలు చదవ వీలగలడు కాబట్టి అది స్పష్టంగా రాయమంటే స్పష్టంగా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా నువ్వు కాబట్టి ఎక్కడ రాయాలా అనే విషయం మనం అర్థం చేసుకోవాలా వాళ్ళ హృదయాల మీద రాయాలా మోసేకి పాలకల మీద ధర్మశ్లేష్ట రాసిచ్చిందా రాతి పాలకల మీద ఎందుకు రాసిచ్చింది అక్కడ కాబట్టి మనుషుల హృదయము అనేది రాతి గుండె లాంటిది కదా కాబట్టి నీ హృదయమే పలకలాగా మారిపోవాలా నీ హృదయంలో దేవుడిని వాకి రాయబడాలని ఆ రాతి పలకలు దేవుడి ఇచ్చింది మోషకి రెండు రాతి పలకలు పది ఆర్లేదు ఆ పలకల మీద రాసింది దేవుడు అంటే మనుషుల హృదయం ఎంత కఠినమైందో ఆ కఠినమైన హృదయలో వాక్యం రాయబడితేనే అది మెత్తనైన హృదయముగా మారుతుంది కాబట్టి మనం వాళ్ళ మీద రాయాలంటే అంత ఈజీ కాదు కదా వాళ్ళ హృదయంలోకి మనం మనం రాయగలం కాబట్టి ఆయన వాళ్ళ హృదయంలో మనం చూడాలంటే వాళ్ళ హృదయం మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే నువ్వు ఆయన పశుద్ధ స్థలంలో పోయి వారి అంతముని వారి గురించి నువ్వు ధ్యానించినప్పుడే నీకు అవన్నీ మార్గలు దేవుడు చూపిస్తాడు ఏ రీతిగా వెళ్ళాలా ఏ రీతిగా ఆయన ఆయన సత్యని వాళ్ళకు ప్రకటించాలా కాబట్టి అలాంటి ప్రకటించే వారిలాగా మనం ఉండాలా మనం అనేక విషయాలు ప్రభువు దగ్గర తెలుసుకొని ఆయన పరిశుద్ధ స్థలంలో అంటే ఆయనే పరిశుద్ధుడు కాబట్టి ఆయన మన మధ్యలో మన హృదయంలో ఉండే దేవుడు పరిశుద్ధ స్థలం కాబట్టి మనం ఎప్పుడు ఆయన సన్నిలో కూర్చొని మనం ప్రార్థన పూర్వకంగా ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు అన్ని దేవుడు మనకు అవన్నీ చూపిస్తూ ఉంటాడు యోహోన భక్తుడికి ఏ రీతిగా చూపించండు మనకు కూడా ఆ రీతిగా చూపిస్తూ ఉంటాడు కాబట్టి దేవుని ఆత్మ మనకు కల్దీల దేశంలో దింపింది కదా కల్దీల దేశంలో అంటే చెరకొని వాళ్ళ మనం ఉన్నాం కాబట్టి గొప్ప జనం అంతా చెరకొని కాబట్టి మనం ఏ రీతిగా సువార్త ప్రకటించాలా ప్రవ్యే మనకు మార్గం చూపిస్తారు ఎన్నో విషయాలు మనకు చూపించండు ఇక ముందు ఏ రీతిగా వెళ్ళాలనేది కూడా ప్రవే మనకు చూపిస్తారు అలాంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగురించాలని ప్రార్థన చేశాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధిరా గొప్ప దేవా సర్వశక్తి మంత్రులనికి అన్నాలిసయ అబ్రహాం నిసాఫ్ ఆ కృపలో గొప్ప దేవ కృప మేడ ఈ గడిచిన కాలం అంతా కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజిల్గా పెట్టుకున్నారు ప్రభా ఎంతో భయంకరమైన కాలంలో మేము ఉంటుండేగా ప్రభావ అన్నాడు ప్రభ నా తండ్రి ఎస్సు ప్రభా హబకు ద్వారా మీరు మాట్లాడినారు హక్కు ఎంతో వేదంతోనే ప్రభా ఓ ప్రభా దర్శన రీతిలో మీరు మాట్లాడినాడు చూపిస్తున్నారు ప్రభావ దర్శనంలో మీకు అవన్నీ చూపిస్తున్నారు కానీ ప్రభావ అని ఎంతగానో వేదంతో ప్రార్థన చేస్తుండే మీకు కనిపెట్టుకున్నాడు ప్రభావ కానీ ప్రభా మీరు మాట్లాడనారు ప్రభా ఆ కావుల గోపుల మీద ఉన్నప్పుడు ప్రభా ఆ రీతిగానే ప్రభా మీరు మాతో అనేకమైన విషయాలు మీరు అనేక పర్యాల నుంచి మాట్లాడుతున్నారు మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభా అది మేము సంపూర్ణంగా అర్థం చేసుకుని మేము వాడు భయంకరంగా ప్రభా గొప్ప జనంత ప్రభా వాడు చెరకొని పోతున్నాడు కానీ ప్రభా వాడు వెళ్లే లోపే ప్రభా ఓ ప్రభా మీ వాక్యం బయలుదేరాలా ప్రభా వాడు ఎంత భయంకరంగా మనుషులను ప్రభా శోధిస్తున్నాడు వాళ్ళ వేసుకొని ప్రభా జమ చేస్తున్నాడు ప్రభా ఆయన రాజ్యానికి మేము అనేక మీద మేము సిద్ధపాటు చేయాల ప్రభావా పెళ్లి విందుకు మేము ఆహ్వానించాలా ప్రభావ నీకులనైనా గొప్ప దేవా నీకు ఏ రీతిలో మేము వెళ్ళాలా ప్రభావ మీరే మార్గం చూపించి నడిపించండి మీకు పరిశుభార్థం నడిపి మాకు అనుగ్రహించి ప్రతి చోట మీకు ఒకరికి మమ్మల్ని సాక్షులు పెట్టుకునైనా వైరస్ బాధితులందరినీ స్వస్థపరచండి కేపిఎం గ్రూప్లో ఉన్న ప్రతి ప్రదర్శన తీసుకుని మీరు నూతనంగా అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షులు పెట్టుకునేనా ప్రతి ఒక్కరు మంచి ఆరోగ్యం రైతు ఆఫీసుల్లో ప్రభావ రాకపోకలు మీ తోడుని మీ ప్రొటెక్షన్ మీ కాపాడాలని వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడాలని మీ ప్రొటెక్షన్ అనుగ్రహించండి ప్రభావ భయంకరమైన తెలుగుల కాలంలో ఉన్నాం ప్రభావ అయిన కానీ ప్రభా ఆయన మీకు కృప మాకు తోడు ఉంది ప్రభ మీరే మాకు ఆశ్రయం మా కొండ మా కోట మీరే ప్రభ ఆయన మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకునేందుకు కానీ నీకు వందాలిసు ప్రభావ చంద్రశేఖర ముత్తైన ప్రభావ అన్నకు మంచి ఇంకా ఆత్మీలోతులో ప్రభావ ఇంకా నడిపించిన అనేక మంది విషయాలు బయలుపరచం నేను నా తన్నీసు ప్రభావ రాబోయే దినాల్లో ఇంకా ఏ రీతిగా జరగబోతుందో ప్రభ ఓ ప్రభావ నీకు పరిహించింది మీరు అన్నకు బయలుపరిచినా ప్రభావ అది మేము గ్రహించగలుగుతున్నాం ప్రభావ నీకు వందాలిసయ్యా అది పట్టుకొని ముందుకు పోవాలా అనేకులు ప్రభావ గొప్ప జనాన్ని విడిపించాలా ప్రభావ మీ సన్నిధి నడిపించాలా పెళ్లి విందుకు సిద్ధపరచాలా నా దేవు అనేకులు ప్రభావ నా తండ్రి ఓడు వల వేసి భయంకర కూడా లాక్కుపోతున్నాడు ప్రభ కానీ మీరు మమ్మల్ని మనుషులు పట్టు జాలరు చేస్తున్నారు ప్రభావ కానీ వాడు పడుతున్నాడు ప్రభావ మనుషులైనా ఓ ప్రభావ నిత్య వాడు అరీతి ఉండకున్న వాడిని ఓ దేవాన్ని అడ్డగించి వాడితో యుద్ధం చేసి ప్రభావ గొప్ప జనాన్ని మీ సన్నిధి మీరు నడిపించాలా అభిషేకం అలాంటి పరిశుభాత్మ కార్యం ప్రతి చోట కొరకు మమ్మల్ని అందరినీ ఆశలు పెట్టుకుని మీరు ఆకులు ఆమెన్ పరిశుద్ధుడ కృప కని కర్మ గల దేవానికి వంద ప్రభావ సర్వోన్నత సర్వలోక సృష్టికర్త అమ్మోన్నతానికి లెక్కలు వందనాల తండ్రి గడిచిన కాలం అంతే నా భద్రపరిచిన తండ్రి ఈ దినం గడి ఈ క్షణం వరకు నా ప్రభావం మమ్మల్ని సజీవులు లెక్కలు ఉంచుంది కానీ కోట్ల అధిక స్లు చెల్లిస్తున్నాం ప్రభావ ఇదిగన్నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ నా తండ్రి మీ నామాను మేము కూడికు ప్రభా నైనా నేను స్తుంచి నైనా మీ వాక్యాన్ని వినుటకు నా ప్రభా నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బయట నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఏదో నా తండ్రి ప్రభా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు మేము ఎంతో అలర్ట్గా ఉండాలని మాట్లాడనారు ప్రభావ నా తండ్రి మేము మోసపోవద్దు ప్రభా అపవాది చేతుల తండ్రి ఆల్రెడీ నేను పరిశోధ ప్రవేశం ప్రవేశించి ఉన్నాడు నా తండ్రి నా తండ్రి మేము నా తండ్రి అయితే ఉండడానికి వీలేది ప్రభావ తండ్రి ఈ దేహం నా తండ్రి నీ నీ ఆలయం ప్రభానైనా నీ ఆలయంలోనే ప్రభావ నిన్నే ఉంచాలి అపవాదికి చోటు ఇవ్వద్దు ప్రభావం అయినా మీరే నడిపించండి ప్రభావ ఆత్మశక్తిని మాకు దయచేయండి ప్రభావ నా తను మీ ఆత్మ మమ్మల్ని అభిషేకించే ప్రభావన తండ్రి ముందుకు సాగల ప్రభావ తండ్రి అనేకులను ప్రభావ పడబడతట్టు తిప్పుకుంటున్నాడు ప్రభా పూజిస్తున్నారు ప్రభాన తండ్రి కానీ ప్రభా మేము వాళ్ళందరినీ విడిపించాల ప్రభావ నైనా మీ ఆ మాకు కలుగ చేయండి నా తండ్రి ఆ భారం మా మీద మేము మోసుకోవాలా ప్రభావ నా తండ్రి మేము ముందుకు సాగల ప్రాభ ఎందుకంటే ప్రభా మేమే ప్రధానంగా దూదలయ్యున్నాం ప్రభా ఈరోజు నా తండ్రి నా ప్రభా మేమే నా తండ్రి మీ యొక్క సైనికులుగా మేము ఉన్నాం ప్రభా మేమే ముందుకు సాగాల ప్రాభ నా తండ్రి బంధించబడిన ప్రతి ఒక్కరిని ప్రభావపాధికూరలో చిక్కున్న ప్రతి ఒక్కరిని మేము విడిపించాలా ప్రాభ మీరే నా తండ్రి మాకు మార్గం బయలుపరచండి ప్రభా బలాన్ని అనుగ్రహించండి నా తండ్రి మీ యొక్క ఆత్మ ఫలాలు మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి ఒట్టి చేతులతో మేము ఉండొద్దు ప్రభా నేనా మీ ఆయుధాలు ధరించుకొని ముందుకు పోవాలా ప్రభా ప్రతి అడుగులో ప్రభా నా తండ్రి महिमार्ध मेम में वोटाला वाड़ प्रभाव ना तंत्र नाव मेहन ग चया प्रभा ज्ञाना अनुग्री प्राभ बद्धक बद्धक जीवन प्राभ ना तन्री ఆటోమేటిక్ లైఫ్ నుంచి మమ్మల్ని విడుదల దయచేయండి ప్రభా నా తండ్రి ఎటువంటి నా తండ్రి పాప అపవాది కార్యాలకు మేము పాల్పడడానికి వీలేదు ప్రభా ఏ క్షణం ఏ విషయంలో తప్పిపోవడానికి వీలేదు ప్రాభ మరింతగా బలపడాలా ప్రభా రోజు ఇన్ని వాక్యాలు వింటున్నాం నా తండ్రి వీటన్నింటినీ మేము బలపడాలా ప్రభా తండ్రి మేము ఎంతగానో గొప్ప సేవ్ చేయాలా ప్రభావ మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఇదిగన్నా నా తండ్రి వైరస్ బాధ్యతలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా మీరేనైనా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రాభ ఇదిగిన తండ్రి ఎంతో ఎన్నో పీక్ స్టేజ్ నుంచి నా ప్రభాన్ని తగ్గించినావు ప్రభా మా ప్రార్థనలకు జవాబులు దయచేసినావు ప్రభా నీకు వందనాలు ప్రభా ఎంతగానో ప్రభావ భయంకరమైన పరిస్థితి నుంచి నా తండ్రి ఈ రోజు కొత్త విపసమనం వచ్చింది ప్రభావ ఇంకా ఇంకనైనా ప్రాభ అనేకులనేటలు తిరగాల ప్రాభ నా తండ్రి ఇంకా ఆయన నిర్లక్ష్య జీవితం సృష్టిని విడిచిపెట్టాలా ప్రాభ నా తండ్రి జీవితం ఎందుకు ఉందో ప్రతి ఒక్కరు ఎరగాల ప్రాభ మీరందరూ అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో నా ప్రభావ ఎవరైతే ఏ ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంది ప్రతి ఒక్కరిని మీ యొక్క కృపాకు అన్నికరం దయచేయండి ప్రభావ ఈ కరోనా వైరస్ వల్ల ప్రాభ నా తండ్రి వాళ్ళ ఆత్మీయులను కోల్పోయినారు ప్రభావ తల్లి తల్లిదండ్రులను కోల్పోయినారు బిడ్డల్ని కోల్పోయినారు ప్రాభ నా తండ్రి ఎంతమందికి మెడిసిన్ లేక నా తండ్రి బెడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రాభ నేను ఈ బ్లాక్ మార్కెటింగ్ ప్రభావ తండ్రి ఎవరు తాళలేక ప్రభ ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రాభా నా తండ్రి బ్లాక్ మార్కెటింగ్ చేసేవాళ్ళు అందరినీ ప్రభా మీరే గద్దించండి ప్రభావ మీ యొక్క మీ పట్ల భయం వాళ్ళకు పుట్టించండి ప్రాభ నన్నటువంటి నా తండ్రి రేట్లు పెంచాలన్న ప్రాభ రీతిగోలు ఉండాలన్న ప్రభావ భయం కలగాల ప్రభావ నేను మీ అందువారు భయభక్తులు కలిగి ఉండాల ప్రభావ నైనా అందరికీ చికిత్స అందించబడాల ప్రభావ అందరికీ ఆక్సిజన్ సరఫరా జరగాల ప్రభావ అందరికీ మెడిసిన్స్ రావాలా ప్రభావ నా తండ్రి మీరేనా ఈ యొక్క విపత్కర సమయంలో ప్రతి ఒక్కరికి సహాయం దయచమని ప్రార్థిస్తున్నాం ప్రాభ ప్రతి ఒక్కరి పట్ల మీకు కనికరం చూపించండి తండ్రి అందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రాభ నా తండ్రి ఎవరైతే నా నిరాశ్రయులు విన్నారో ప్రభావ ఎవరైనా నా ప్రాభ తిండి లేనైనా ఈ లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్నారో ప్రభావం అందరికీ మీ అనుదినాహారం దయచేయండి ప్రభావ మీరేనైనా మరందరి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదు నా తండ్రి ఇది నా ప్రభావ ఈ యొక్క శ్రమల దినాల్లో ప్రభావ తండ్రి మేము దేనికి నా ప్రభావం మోసపోకూడదు ప్రభావ దేనికి నాయన మేము భయపడకూడదు ప్రభావ స్థిరంగా ఉండాల ప్రభావ అంత వరకు శ్రమలు సహించి నా ప్రభావ నా తండ్రిని యొక్క రాజ్యానికి వారసుడే నా ప్రభావం మేము అంత వరకు సహించాల ప్రభావ మధ్యలో మేము డ్రాప్ కాకూడదు ప్రభావ నా విశ్వాసాలను సన్నగిలకూడదు ప్రభావ నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో ప్రభా నీ బిడ్లు విశ్వాసం కలిగి జీవించాల ఈ కలవరపాటికి మేము గుచ్చుకోవద్దు మోసపోవద్దు నా తండ్రి నా ప్రభావం మీ యొక్క ప్రతి ఆత్మను వివేచించాల ప్రభావ గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు ప్రభావ మీరే నాటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి వివేచన వరం మాకు దయచేయండి ప్రభావ నా తండ్రి మీరే మీ యొక్క కురపల మమ్మల్ని మీరే కరికి కాచి కాపాడండి ప్రభావ నా తండ్రి మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు బిడ్డ ప్రతి ఒక్కరిని నాయన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపం చేసుకుంటుంది వారి కుటుంబంలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి ఏది ఉపాధికి అధికారం లేకుండా చేయండి ప్రాభ ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచ కాబ్దాలు దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరికి నాన్న మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నా తండ్రిగా తండ్రి ఆఫీసులకు వెళ్తున్నారు ప్రభా ఈనా తండ్రి ఏ తెగుళ్ళు ముట్టకుండా ప్రభా ఈ ఎటువంటి అపాయం దారి మీరే కాచి కాపడండి ప్రభావ లేదా నైనా చంద్రశేఖరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరేనైనా ఇంకా బలపరచండి ప్రభావ ఇంకో ఎన్నో ఆత్మీయ సత్యాలు మాకు తెలియజేయండి ప్రాభ నాయన నా తండ్రి మేము విని మేము ఉన్న విని వారుగా మేము నా తండ్రి విని ఆచరించి నా తండ్రి నా తండ్రి ప్రాక్టీస్ చేయాలో ప్రభా అనేకులకు బోధించాలో ప్రభా జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి అయినా వారి కుటుంబంలో ఉన్న ప్రభావ ప్రతి సమస్యను తీసివేసిన ఆయన నన్ను మీరు ఇంకా బలపరచే ప్రభావ గొప్పగా సేవలో వాడబడాల ప్రాభ ఇంకా నా అనేకులు ప్రభావ నా తండ్రి వాక్యాలు వినాల ప్రాభ నా తండ్రి నా ఈ రికార్డింగ్లు కూడా అనేకులు వినాల ప్రాభ నా తండ్రి వారి యొక్క జీవితాలనైనా మతపరమైన విధానాల నుంచి విడుదల పొందాల ప్రాభ నా తండ్రి ప్రతి ఒక్కరినైనా నా తండ్రి ఈ రోజుల్లో ప్రభావ ఆత్మని ప్రభా గొప్ప వరాన్ని ధరించుకోవాలా మీ మమ్మల్ని ధరించుకునే గొప్ప సేవ చేయాల ప్రాభ నీ అక్కడికి సమీపంగా ఉన్న ప్రాభ మీరు మేము మేము సిద్ధపడి ఉండాల ప్రభా అనేకుని సిద్ధపరచాల ప్రభావ మీరే మాకంతటి జ్ఞానాన్ని నా తండ్రి శక్తిని బలాన్ని దయచేసి నైనా మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రభా ఎక్కడ ఆగిపోకుండా ప్రాభ నా తండ్రి మేము అయితే ఇక్కడ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో ప్రభా అయినా ముందు ముందు ఆ ఉండడానికి వీళ్ళదు ప్రభా నేను ఇంక ఉన్న ప్రభావ మీనామకి భయంకరంగానే ఉండాలా మీకు గొప్ప అర్పణలు మేము తీసుకుని రావాలా అటువంటి శక్తిని మాకు దయచేయమని ఏసు పరిశుద్ధ నమో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె సర్వోనతి మీకు బంధనాలైనా యుగ యుగంలోకి స్తోత్రార్హణ మీకే సమస్త ఘనత మహిమా ప్రారంభాలు చెల్లించుకుంటున్నాం నైనా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మిమ్మల్ని స్థితించలాగైనా మీ యొక్క స్వరం వినలాగా మళ్ళీ సిద్ధ పరిచి బలపరచినందుకు మీకు ఎంతో వదనాలనైనా మేము ఉంటున్న కాలం బహుభయంకరమైన కాలం తండ్రి కానీ మనుషులు గ్రహించిన స్థితులు ఉన్నారు ప్రభు సిద్ధ పర్చాల బలపరచాలన్నా మీరే మాకు మార్గం దయచేయండి ప్రభు మీ నీతి మేము ధైర్యంగా ప్రకటించాలా ఆనేకలను మీ చెంతకు నడిపించాలా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రించండి నిర్లక్ష్యమైన జీవితం నుంచి మళ్ళీ బయటికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి సమాధాన పడకుండా రోషం కలిగి పౌరుషం కలిగి మీ పక్షంగా నిలబడే బిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ దేని విషయంలో అనుమానించకుండా దేని విషయంలో అను అవును ప్రభా భయపడకుండా ధైర్యంగా మీ ఎంత స్థిరంగా ఉండేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం వైరస్ బాడ పడిన వాళ్ళందరినీ కాపాడండి స్వస్థపరచండి వ్యాక్సిన్స్ నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం మరణ కాండాన్ని తగ్గించినందుకు మీకు ఎంతో వర్ణాలు ప్రభావ సంపూర్ణంగా నిర్మూలించండి కాబట్టి ప్రభావ వారిని కను దృష్టించమని ప్రార్థిస్తున్నాం వారిని మీ తట్టు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం కృపా వెంబడి కృపని మాకు అందరూ కనుగరించి నడిపించండి మమ్మల్ని అందరినీ మీ రాకవరసపరచుకోండి బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ వారి కుటుంబాలను ఆశ్రయించండి స్వస్థపరచండి రెస్టారేషన్ దించండి డివిజన్స్ తీసుకొస్తున్న దుష్ట శక్తులని బంధిస్తున్నాం ప్రభావ కుటుంబంలో శాంతి సమయం తెయించేయండి నేను ఐక్యత కలిగి జీవించలేగిన సహోదరులు అవును ప్రభావ హస్బెండ్ వైఫ్ కానీ మళ్ళీ సమాధాన మీ కొరకు జీవించలేగిన సహాయపడండి ప్రభావ బిడల పట్ల తనమలి మీకు కనికరం చూపించండి ప్రేమను చూపించండి కుటుంబాలు మీ కొరకు తనమలి గొప్ప సాక్షులు ఇవ్వడాల ప్రమల కాలంలో అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం రెస్టారేషన్ దయచండి చర్చెస్ కి చర్చెస్ తిరిగి ఉద్యోగి విజృంభించి మీ నీతి సత్యాన్ని ప్రకటించాలా అటువంటి సేవకులుగా తయారు చేయండి గొప్ప స్వస్థత అనుగ్రహించండి మమ్మల్ని అందరినీ మీరు ఆకర్వసులు పరుచుకోమని ఏసు క్రీస్తురాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ మహాపరిషుడా మహోన్నతుడ గొప్ప దేవ కనికరం గల తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన జీవాధిపతి అయిన ఏసయ్య నా తండ్రి నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన కాలమంతా కాచి కాపాడిని కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి దివారాత్రంలో కంటి పాప కాచి కాపాడి యొక్క దినముకు మమ్మల్ని అందరినీ నూతన కృప ఇచ్చి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ప్రభ నీ సన్నిధిలో ప్రభా నీతో గడిపే భాగ్యము ధన్యత ఇచ్చిన పరలోకమందున్న నా తండ్రి తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి నీకే యుగ కలుగును కలుగునుగాక దేవాన తండ్రి అవను ప్రభా దినమ అబకు ప్రార్థించినాడు ప్రభా తండ్రి ఈ లోకం గురించి బలాత్కారంతో ఉంటే తండ్రి ఈ దినం కూడా మేము కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో మంది నాయన తండ్రి కల్పన వాక్యాలతో ప్రభా నాయన అనేక అబద్ధ బోధకులు అనేక అబద్ధ ప్రవక్తలు ప్రభా బయలుదేరిండ్రు ప్రభా నాయన తండ్రి సాధ్యమైనంత వరకు ప్రభా ఎంతో మీరు వాళ్ళు మోసం చేస్తున్నారు తండ్రి కాబట్టి తండ్రి మీరు చెప్పినారు ప్రభా తండ్రి నాయన ఆ యొక్క అబద్ధ బోధకులు ప్రవక్తల వల్ల తండ్రి ఆ యొక్క దాసులు కానీ సేవకులు ఎవరైతే విశ్వాసులు వాళ్ళు కూడా హతసాక్షులు అవుతారని మీరు గత దినం చూపించినారు ప్రభా తండ్రి కాబట్టి ప్రభా నాయనా వాళ్ళకి మేము ఏ రీతిగా నాయనా తండ్రి నాయనా మీ తట్టు తిప్పాలా ప్రభా తండ్రి ఆ గొప్ప జన సమూహంకు ప్రభా నాయన మీ సత్యాన్ని నాయన మీ నీతిని మేము ఏ రీతిగా వాళ్ళకి ప్రకటించాలా ఆ యొక్క అపవిత్ర ఆ అపవాది బంధకాల్లో వాళ్ళు చిక్కుకొని ఉన్నారు ప్రభా తండ్రి వాళ్ళ బంధకాల నుంచి మేము ఏ రీతిగా వాళ్ళని విడిపించాలా నా తండ్రి నీ తట్టు వాళ్ళని మేము తిప్పాలో ప్రభా మీరే తండ్రి మాకు మార్గమును త్రోవను సరళం చేయండి తండ్రి అవును ప్రభా తండ్రి నాయనా మీరు మాట్లాడే దేవుడు ప్రభా నాయన నువ్వు ఖచ్చితంగా ప్రభా నాయనా తండ్రి మీరు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ పక్షముగా మమ్మల్ని మీరు అక్కడికి నడిపిస్తారు ప్రభా ఆ దినం కోసం ఎంతగానో నిరీక్షణతో ఎదురు చూస్తూ విశ్వాసంతో కనిపెట్టుకున్నాం తండ్రి ప్రభా ఇదిగో ప్రభా నాయనా తండ్రి నాయన నీ సన్నిధిలో నాయన నీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నా తండ్రి ఎంతో మంది ప్రభా యొక్క వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా తండ్రి గొప్ప దిన ఎంతో మంది ప్రభా ఆక్సిజన్ లేక బెడ్స్ లేక హాస్పిటల్లో ఉన్నారు ప్రభా తండ్రి వాళ్ళందరూ పట్ల ప్రభా మీ ప్రేమ జాలి దయ కణికిరము కృప చూపించండి తండ్రి వాళ్ళని మీరు ముట్టండి తాకండి ఆ కలవరి శిలువలో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్కరిని మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా నాయన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో రక్షణ పొందాల ప్రతి ఒక్కరు ప్రభా నాయన ఈ లోకంలో నీకు సాక్షులుగా లేవాల ప్రతి ఒక్కరు ప్రభా యొక్క పరలోక రాజ్యంలో తండ్రి నీతో ఉండాల ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా ఎంతో మంది సేవకులు ప్రభా తండ్రి నాయన మీ అందు నిద్రించి నాయన మీతో ఉన్నారు ప్రాబా ఆ సంగములు ఈ రోజు కాపరలేక ఉన్నాయి ప్రభా ఆ కుటుంబాలంతా దుఃఖంతో ఉన్నారు ప్రభా నాయనా బాధల్లో ఉన్నారు ప్రభా నా తండ్రి వాళ్ళ పట్ల ప్రభా మీ ప్రేమ జాలి దయా కణికరం చూపించి ఆ యొక్క ప్రభా నాయన యొక్క కాపరి నాయన సత్యాన్ని ప్రకటించే కాపరిని మీరు లేవనెత్తండి ప్రభా నాయన ఆ కుటుంబంలో మీ యొక్క పరలోకపు శాంతి సమాధానం దయచేయండి మీ ప్రేమ వాళ్ళకి దయచేయండి నా తండ్రి నాయన ఎంతో మంది భార్యలను భర్తలను పిల్లలను బంధువులను ఎంతో మంది కోల్పోయినారు ప్రభా వాళ్ళు బ్రతుకు దినములంతా ప్రభా నాయన మీరే వాళ్ళకి సదాకాలంతో వాళ్ళ ప్రతి అవసతాలు మీరే తీర్చండి తండ్రి అవును ప్రభా దినేష్ బ్రదర్ ని కూడా మీరు ముట్టండి తాకండి ప్రభా తండ్రి యొక్క హాస్పిటల్లో ఉంటుండగా ప్రభా నాయన ఆ కలవరిస్థితుల్లో మీరు పొందిన గాయముల ద్వారా దిలీ నా యొక్క దినేష్ బ్రదర్ స్వస్థపరచండి తండ్రి ఆ మమతా సిస్టర్ ప్రభాన అయినా తండ్రి షుగర్ కి ఇన్ఫెక్ట్ అయ్యి ప్రభా తండ్రి నాయన నా తండ్రి మాట్లాడలేని కూడా పరిస్థితిలో ఉందంట ప్రభా తండ్రి ఆ సహోదరి పట్ల నేను ప్రార్థిస్తున్నాను ప్రభానైనా విశ్వాసంతో అడుగుతున్నాను తండ్రి మీరే ఆమెని ముట్టండి తాకండి ప్రభా తండ్రి ఆ కలవరి శిలుల్లో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా ఆమెను స్వస్థపరచండి అలాగే యేసు బ్రదర్ కూడా ప్రభానైనా షుగర్ ఇన్ఫెక్ట్ అయిపోయి ప్రభానైనా తండ్రి ఆయన కాలు ప్రభా తీసివేయాలని అంటున్నారు ప్రభా ఆయనను మీరు ముట్టండి తాకండి ప్రభా వాళ్ళ బిడ్డలకు కూడా మీ ప్రేమ జాలి తండ్రి పట్ల కలగల అందరూ విడిచిపెట్టినా కానీ నువ్వు ఎవరిని విడిచిపెట్టావు తండ్రి తల్లి గర్భంలో సృష్టించక మునిపోయి నువ్వు మమ్మల్ని నిర్మించుకున్నావు తండ్రి కాబట్టి వాళ్ళ బిడ్డలు విడిచిపెట్టినా మీరు విడవలేదు కాబట్టి తండ్రి వాళ్ళ బిడ్డలకి ప్రభావం మీ యొక్క గద్దింపునిచ్చి తండ్రి వాళ్ళకి మీరే బుద్ధి చెప్పినా తండ్రి ఆ యొక్క దగ్గరికి రావాలా ఆ తండ్రికి ఏదైతే ఆ ట్రీట్మెంట్కి వాళ్ళు సహాయం చేయాలా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ తలంపులు అన్నింటినీ ప్రభావం కొట్టివేసి మీ యొక్క ఆలోచనలో చొప్పున వాళ్ళంతా నడవాలా మీ యొక్క చూపున వాళ్ళని నడవాలా ప్రభా తండ్రి అలాగే ప్రభా ఎలిసమ్మ సిస్టర్ కూడా ప్రబా తండ్రి నాయనా యొక్క గర్భ సంచులో ప్రాబ్లం ఆ యొక్క రక్తస్రావం ప్రాబ్లమ్ బాధపడుతుంది ప్రభా ఆ దినం పన్నెండు పన్నెండేళ్ల నుంచి రక్తస్రావం గల స్త్రీ ప్రభావం యొక్క చెంగు పట్టుకుంటేనే స్వస్థపడింది ప్రభా ఈ దినం ప్రభ ఈ సహోదరికి కూడా ప్రభా నాయన మీరే ఆ రక్తస్రావం నుంచి సంపూర్ణ స్వస్థత దయచేయండి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రభా నాయన యొక్క తండ్రి కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం కూడా మీరే ముట్టి తాకి సంపూర్ణంగా స్వస్థపరచండి అలాగే భాస్కరం సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ సహోదరి పట్ల కూడా తండ్రి మీ ప్రేమ జాలి దయా కణికిరం చూపించండి భర్తను కోల్పోయింది ప్రభా మీరే తల్లి తండ్రి ప్రభానైనా ఆ కుటుంబానికి మీరే యజమానుడు ప్రభానైనా కాబట్టి వాళ్ళ బిడ్డల విషయంలో ఆ కొడుకు వివాహ విషయంలో కూడా మీరు తోడనండి ఆ సిస్టర్కి ఏదైతే ఆ లెవర్ ఇంక్రిమెంట్ అది పెరుగుతుందంట ప్రభా ఏస్తు క్రీస్తు ఆ పెరుగుదలను మీరు అరికట్టి ప్రభాన్ తండ్రి ఆమెను ముట్టి తాకి ఆమను కూడా మీరే సంపూర్ణంగా స్వస్థపరచమని నాయన ఈ గ్రూప్ ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ని పిల్లలను బంధువులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని ప్రభావ యొక్క వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా యొక్క వ్యాక్సిన్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపాడి మీ కృపల తండ్రి నాయన చంద్రశేఖర మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా సిస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన పిల్లలకి మంచి ఆరోగ్యము పిల్లలకి మంచిగా చదువులు మంచి జ్ఞానం దయచేయ తండ్రి అన్న పనిచేసే తోట అంతా ప్రభా మీరే శాంతి సమాధానం దయచేయండి అన్నకి వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్దిల్లకుండా ప్రభ నాయన ప్రతి అపవాది బంధకాలన్నిటినీ ప్రభ మీరే గద్దించండి నాయన తండ్రి ప్రతి విజయంలో ప్రభా నాయన మీరే అన్నకి విజయాన్ని అనుగ్రహించండి ప్రభా అన్న ద్వారా ఇంకా ఎన్నో మరుగైన విషయాలు మీరు మాకు బయలుపరచండి తండ్రి మీరు ఖచ్చితంగా ప్రతి దినం మాతో మాట్లాడతాం ప్రభా కాబట్టి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు నాయన మీరే బయలుపరిచి ప్రతి ఒక్క నాయన మీరు మాట్లాడిన నా తండ్రి ఆ యొక్క స్వరం విని దాన్ని స్వీకరించి పాటించి ప్రకటించే వారిగా మమ్మల్ని అందరినీ తండ్రి నాయనా ప్రభా మీరే మాకు తోడుండండి ప్రభా అన్న కుటుంబం ప్రభా నాయన యొక్క వైరస్ కానీ వ్యాక్సిన్లకు కానీ వేటికి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ప్రభా మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి అన్న కుటుంబం చుట్టూ ప్రభాని యొక్క దేవదూతల కాపుదల పెట్టండి మీ అగ్నిని పెట్టండి ప్రభా నాయన నాయన మీరే నాయన ఆ గృహంతో మీరే ఆయనతో తోడు నడిపించమని ఆయన ఈ ఆరాధనలో పాల్గొందిన ప్రతి ఒక్కరికి ప్రభాన ఆయన వాళ్ళ కుటుంబంలో మీరే శాంతి సమాధానం దయచేసి ఆయన ప్రతి ఒక్కరిని ప్రభావం ఆయన నీ సిద్ధపరుస్తున్నావు కాబట్టి ప్రభా మేము కూడా అనేకుల్ని సిద్ధపటి నీ యొక్క పెండ్ల మీందుకి ఆ పత్రికలు పట్టుకొని అందరినీ ఆహ్వానించే ఆయన మేము పిలిచే రీతిలో మమ్మల్ని నిలబెట్టమని మమ్మల్ని నీ రాకడే సిద్ధపరుచుకుంటున్నందుకు మాలో నాయన మీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాట్లాడిన నా తండ్రి యొక్క వాక్యం ద్వారా నీ స్వరం వినిపించిన యొక్క జీవమైన వాక్యం ప్రభ నేను స్వీకరిస్తున్నాను ప్రభా తండ్రి నా ప్రభా యొక్క స్వరం నువ్వు వినిపించినా కాబట్టి నీకు స్థుతులు స్తోత్రంలు అర్పించుకుంటూ నజరేడైన యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకు తండ్రి ఆ మీన్ ప్రభా సు మిశ్ర ప్రభా నా దివానికి బ్రాహ్మణ్య సాగరేవానికి నా దివానికి సదుం ఈ దినం మరి మాకు సాయం చేసి నడిపించడం శృతం అలలియ నా దివానికి శ్రతం యశ ప్రభా నా దేవానికి సదుం అలలియా వాక్యం ప్రభా అలలియ ఉదంలో భద్రపచి నా దివానికి వాక్యం దానం చేయాలా దాన్ని ప్రకటించాలా అలలియ నా దివానికి మీరు అక్కడ ఎంతో సమీపం చేసుప్రభ బయంతర జిలా ఉన్నాం ఉన్న స్వప్రభ నా దీవానికి సొదం ఈ దుర్దలంలో ప్రభ అలడియా నాది అబకేటం మొదలబెడం అలలియా భారం మాకు తెచ్చని ఆత్మల భారం కలిగిన ప్రార్థన తెచ్చని నా దీవానికి శ్రద్ధం చేస్తాం ఈశ్వరానికి శ్రద్ధం మీరు అక్కడ కళ్ళు పెట్టుకోవాలా స్వార్థ చెప్పాలా ఇష్టప్రభ మీరు చేయండి నా ఈశ్వర్యానికి శ్రద్ధం చేస్తాం ఈశ్వరానికి శ్రోతం నా దీవా మా దేశం ని జ్ఞాపకం చేసుకోండి అలడియా దేశం ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ముట్టండి ముట్టండి వైరస్ పరించడం విడిపించండి స్వచ్ఛపరచని ఆత్మ తెరవని రక్షణ తెచ్చండి వాళ్ళని మార్చి రక్ష్యం తెచ్చండి నా దీవానికి శుతం ప్రతి వైరస్ బ్రపర్చిన బిడ్డ ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా మీ దిగి తాకి స్వచ్ఛపరిచి సంపూర్ణ విడిపించి నా దివాణు కారించండి మెడిసిన్లు కానీ ఇష్టప్రభ సిలిండర్లు కానీ గ్యాస్ మీ జీవల రక్షణ ద్వారా స్వచ్ఛపరిచి దుష్ని గద్దించండి నా దీవానికి సుతం ఈ వైరస్ని మీరు గద్దించక ఇష్టప్రభాను కారించండి మీ కోపం చెల్లారని ఇష్టప్రభ డాక్టర్ల జ్ఞానం అయితే తొలగించండి మార్చండి కఠినమైన తొలగించండి వాళ్ళ మీ మారాలా నర్సులు మారాలా వాళ్ళ బాయ్ మారాలా విశ్వప్రభ వాళ్ళ మీ మార్చుకుని రక్షించుకోమని ప్రార్థించం బ్లాక్ పన్నెండు మీకు గద్దించమని చిన్న పిల్లలు ముట్టని తాకండి స్వస్థపరచని మీ జ్ఞానం ఆ పిల్లల ప్రభా అలా అసంతరం విడిపించండి విశ్వప్రభ అలాది అనాజ్యానికి బ్లాక్ పంద్ర మీకు గద్దించండి ఆ పిల్లలు గొప్ప సేవకులు కావాలి విశ్వప్రభను మా దేశంలో అలడియా నిద్రిస్తున్న సుప్రభా ఇలోకమిడిచింద్రు ఆ కుటుంబం నుంచి ప్రాదేశం వాళ్ళు మీకు ఓదార్చి దుఃఖం తొలగించి మీలోనే శాంతి సమాధానం చేయని ఏం కావాల ప్రభా అలడియా ప్రతి ఒక్కటి మీ దయచనే సుప్రభా మీరు కారించండి నా వాళ్ళు ఓదార్చండి ప్రస్తుతాత్మని బిల్లు తరిపి ఉల్లాసలు జరిపించేయండి నా ప్రభావానికి శుభం వాళ్ళు అవసరం తీర్చండి వాళ్ళ మీద మీ పరిశుధాత్మ బలంగా గురించి ఎంత దినాల్లో పరిశుధాత్మ గురిస్తాను ప్రపంచ గొప్ప సేవ చేయాలా నా దేవాన్ని ఖరైన్ చేయండి ఆటగదారు కాల్ చేయండి నా దేవ ఎంత ఒక బ్రదర్ ఉన్న కాలు ముట్టి తాకి స్వచ్ఛపరిచని అలాగే మీకు సమస్య సాధ్యమేస్తుందిరా కళ్ళు కాలు కొట్టకుండా ఆ ఇంపెక్షన్ తొలగించి ఆ సైతానికి కాల్ గొప్ప సాక్ష్యం మీద ఒక ఆయన గరి సంచి ముట్టి స్వచ్ఛపరిచి హీల్ చేసి ఇంకో ముట్టి స్వచ్ఛపరిచి లీవర్లో ప్రభా మీరు ఖరీంచండి ఎంతోమంది ఇప్పుడు వాట్సాప్లో పంపించారు ప్రతి బిడ్డని మీ స్వచ్ఛపరచని స్వస్సపరిచ ఎవరిని వాగ్దాన్ని నెరవేర్చిని వాళ్ళు మాట్లాడి హీల్ చేసి వైరస్ అయినా కానీ ఏమున్నా దాని నుంచి విడిపించి మీ సాక్షిగా నిలబెట్టుకొని నా దివానికి శోదం చేస్తాం యశ్వ్రభ ఎంతమంది స్వసపరిచిన నీకు కొందరు అందరూ రక్షణ పొందాలా నీ సాక్షిగా ఉండాలా ఆ మనిషి ఈశ్వర ముట్టి తాకి సాక్షిగా మన ఎంతమంది వాళ్ళవి సాక్షిగా ఉండాలా ఈశ్వరు కారణం చేయండి వాళ్ళవి స్వచ్ఛపరచని మా మన సన్ని కేపీఎం గురువులు ఉన్నారు వాళ్ళు డ్యూటీలో పొందుతూ రాకపోకండి కనిచేయండి హలలియా ఉద్యోగస్తం మీతో ఉండని పలు జ్ఞానం తెచ్చని ఉద్యోగం చేసుకొని సేవ చేసి సాధించని చిన్నపిల్లల పెద్ద పిల్లలు సేవ చేయాలి సుప్రభ విషయం నూతన శక్తి తెచ్చని ప్రతి ఆటకు సైతానికి గద్దించే దిజాలు కాల్చి నాదీవానికి శ్రోతం మీరు ఆకలి ఎంత సమీపించింది నాదీవానికి శోతం చేసాం ఎస్ అన్న అన్న ముట్టను తాకని నూతన శక్తి నూతన బలం తెచ్చని నేను గూడరాస తెలిపెచ్చని ఇంకా ప్రభా హల ఇంకా ప్రభా మాకు అన్న ధర ఆ వాక్యం ప్రభావ ఉదయం ప్రకటించాలా మీరే కానించని ఆక ముట్ట కవి సేవ చేయాలా ఇశ్వ్రభ ప్రసిద్ధాత్మ బలంతో ప్రవచం అనిపి మీ కంచేసి మీ సేవలు వాడుకొని పిల్లలు ముట్టి దీవించి బలవంతు కావాలా నీ ఆత్మ జ్ఞానం తినిపి వాళ్ళు ఫోజు బీచ్ పీచ బ్లచ్ అని అగ్ని కంచెని అనంతమంది చుట్టాలలో ప్రభా ఇంకా ఈ అంతేగా సేవ చేయాలా వాళ్ళ మీద ప్రసిద్ధాత్మ జ్ఞానంతో నింపి తిరిగి ప్రభా అలలియ స్థిరపరిచి సేవలు నడిపి కంచెని వేరెన్స్ కాల్చు కాపాడి అలలియా నాదాన్ని శోధం చేస్తాం చక్రాధిప్రాయం ముట్టండి బలంతో జ్ఞానం తనిపి ఆయన సేవ చేసే జగ కదింప తెచ్చండి అనేక బిడ్డలు రావాలా రక్షణ పొందాలా మన భార్య అమ్మటి జ్ఞానం తెచ్చండి సంతాన డాడీ అమ్మటి వాళ్ళు జ్ఞానం తెచ్చి నాది వాళ్ళు సరస్వతం రావాలా వాళ్ళ బంధులంతా వాళ్ళు అక్కడ కదింప కావాలా శుద్ధం చేసాం ఈరోజు ప్రభావ చంద్రం మాట్లాడి ఇష్ట ప్రభావానికి శుద్ధం మేం బి ప్రవాహ లలియానికి మురబెట్టాలా కన్నీరు ప్రార్థన చేయాలా నిలతగా ప్రార్థన చేయాలా ఆ లలియా నా దివాల ఆత్మల భారం కన్నీరు ప్రార్థన చేసేసి మీరు అక్కడ మనం సిద్ధపరిచి మనిస్తున్న ప్రసమీన్ ప్రభా నా దీవాని శోతం చేసిన ఇంత కూడా వాక్యం మా ఫలింప చేయండి నాదివానికి ప్రభా వైరస్ బిడలు ప్రే చేసిన వాళ్ళకు చేసినాం దేవుని కృప వాళ్ళకు సదాకాలం ఉండగా మాకు జేపీఎం గ్రూప్ సదాకాలం ఉండాలి మాకు దేవుని ఒక కృప సదాకాలం పతి బిడకు తోడు కాక అమీన్ అమీన్ బ్రదర్ ప్రస్తుతారు అందరికి ప్రైజ్ లో